బ్రహ్మా వరుణేంద్రుద్రమరుత స్తున్వతిైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయ సా ధ్యానవస్థితద్గతే నమనసా పశ్ యోగిన విదొరాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనంద ందగోపకరాయవియ నమో నమ కర్తూరా ప్రాప్యతే ఫలం కర్మ పర కర్మ తజ్జం కతురాజ్యేలం కర్మకిం పరం కర్మ తజ్జం కృతిమహోదశాశ్వతం గతినిరోధకం ఫలమశాశ్వతం గతినిరోధకం కతురాజ్ఞ్య ఫలం కర్మకిం పర కృతి మహోదౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఇప్పటి వరకు మనం చూసింది రెండు శ్లోకాలు ఈ రెండు శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే కర్మఫలం ఏదైతే ఉందో అది అశాశ్వతము అనిత్యము కాబట్టి అక్కడికి ఒకటి అర్థమవుతుంది ఫలం అశాశ్వతం కర్మఫలం ఎప్పుడైతే అశాశ్వతం అన్నాడో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు కోరుకునేటప్పుడు కర్మఫలము దాన్ని ఇవ్వలేదు అని క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే నీకు కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం నిత్యానందం నీకు కావాలి కానీ కర్మఫలం అంటే కర్మ వచ్చేటువంటి ఫలితమే కర్మఫలం కానీ నిత్యానందాన్ని అది అందించేందుకు అవకాశం లేదు గనక ఫలం అశాశ్వతం కర్మఫలం ఏదైతే ఉందో అది అనిత్యం అశాశ్వతం గతి నిరోధకం కాబట్టి గతి ముక్తి ఏదైతే ఉందో మోక్షం దానికి ప్రతిబంధకము అని తెలిసిపోతూ ఉంది కాబట్టి ఏ నిత్యానందాన్ని కోరుతూ ఉన్నావో అది రెండో ఒకటే ఫలం ఎప్పుడైతే అశాశ్వతం అయిపోయిందో కర్మకి ఇచ్చేది కర్మ ఫలితాన్ని ఇవ్వగలదే కానీ అంతకు మించి ఇచ్చేందుకు అవకాశం లేదు గనక కర్మ ఫలాన్ని ఇస్తుంది కానీ ఫలము మాత్రం అనిత్యం గనక నిత్యానందాన్ని ఇవ్వలేదు కాబట్టి మోక్షం అనేది ఏదో అదే నిత్యానందం గనక అదే గతి గమయతి కాబట్టి గతి నిరోధకం అక్కడికి మనం చూచాం కాబట్టి కర్మలు అశాశ్వతము దుఃఖదాయకము మోక్షానికి ప్రతిబంధకము అని తెలుస్తూ ఉండిన మనిషి కర్మల్ని విడిచిపెట్టగలడా అదే ప్రశ్న కాబట్టి కర్మలు ఎటు మనకు ఉపయోగం లేదు కర్మల నిష్ఫలం కర్మఫలం ఫలము నిష్ఫలం మనకు తెలిసిపోతా ఉంది ఫలం అంటే కర్మఫలం కావాలనుకునేటువంటి వాడికి ఎవడైతే కర్మని ఆచరిస్తూ ఉన్నాడో ఈ కర్మఫలం నాకు కావాలనుకుంటాడు చూసారా వాడికొక్కడే ఉపయోగపడ ఉపయోగపడుతుంది కానీ వాడు కూడా జీవితంలో తెలుసుకుంటాడు నేను ఏ ఫలితాన్ని అయితే ఆశించానో ఆ ఫలం వచ్చింది కానీ దానివల్ల నాకు నిత్యానందం రాలేదు అని వాడు తెలుసుకొని ఆ తర్వాత వాడు మారతాడు మారే అవకాశం ఉంది ప్రతి మనిషి మారి తీరాలి ఎందుకంటే తన యొక్క ఫండమెంటల్ డిజైర్ ప్రాథమికమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది ముక్తే కాబట్టి తృప్త భవిష్యామి నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి నిత్యానందంగా ఉండాలి అనుకుంటున్నాడు గనక ఇవి కర్మఫలాలు ఇచ్చేందుకు అవకాశం లేదు అని బాగా క్లియర్గా తెలిసిపోతూ ఉంది కాబట్టి కర్మల్ని వదిలిపెట్టే అవకాశం లేదు వదిలిపెట్టడం కూడా సాధ్యం కాదు నహి ఖచ్చిత క్షణమపి జాతుతిష్ఠ త్యకర్మకృతు కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడని భగవద్గీత మూడవ అధ్యాయం ప్లీజ్ నహి దేహభృత్యం త్యక్తు కర్మాణ్య శేషత పద్దెనిమిదవ అధ్యాయం నహి దేహభృతాశక్యం దేహభృత్ అంటే ఎవడైతే దేహాన్ని ధరించి ఉండాడో వాడు దేహభృత్ అంటే దేహం బిభర్తీతి దేహభృత్ కాబట్టి దేహాన్ని ఎవడైతే ధరించి ఉండాడో వాడు త్యక్తు కర్మాన్ని అశేషత నహి కాబట్టి కర్మల్ని అశేషత సంపూర్ణంగా విడిచిపెట్టడం అనేటువంటిది సాధ్యం కానే కాదు దేహభృత్ ఎందుకని తెలుసా చెప్తాను దేహమే కర్మల్లో ఉంది ప్లీజ్ దేహమే కర్మల్లో ఉంది ఇప్పుడు మనం ఏమీ చేయలేదని నువ్వు కూర్చున్నా నీ దేహంలో ఎంతో కర్మ నడిచిపోతూ ఉంది కాబట్టి దేహమే కర్మలకి అనుగుణంగా ఉంది గనక దేహంలో కర్మలు నడుస్తూ ఉన్నాయి కర్మల వల్లనే కర్మఫలంగా దేహం వచ్చింది కర్మఫలంగా వచ్చినటువంటి దేహంలో కర్మలు నడుస్తూ ఉన్నాయి అలాంటప్పుడు నహి దేహభృత అశక్యం నహి త్యక్తం కర్మాణి అశేష్టత కాబట్టి కర్మలు అనేటువంటిది వాటిని క్షణం కూడా వదిలిపెట్టడం అనేటువంటిది దేహాన్ని ధరించునేటువంటి వాడికి వీలు పడదు అనే అధ్యాయం భగవద్గీత క్లియర్ కాబట్టి ఇప్పుడు ఎదు విచిత్రమైనటువంటి పరిస్థితి కర్మల్ని చేయకుండా మనిషి ఉండలేడు కాబట్టి కర్మల్ని విడిచిపెట్టలేడు వాస్తవం చెప్పాలంటే నేను కర్మల్ని విడిచిపెడతాను అని ఎవడని అన్నాడు అనుకోండి అది కూడా కర్మే నేను కర్మల్ని విడిచిపెడతాను అని చెప్పడం కూడా కర్మే మానస కర్మ నేను కర్మల్ని చేయను అన్నాడు అనుకోండి అది మనసుతో నిర్ణయం చేస్తూ ఉండాడు ఇట్స్ అన్ యాక్షన్ మెంటల్ యాక్షన్ కాబట్టి కర్మల నుంచి ఎట్టి పరిస్థితుల్లో దూరంగా అవకాశం లేదు కాబట్టి విచిత్రమైన పరిస్థితుల్లో పడిపోయినా కర్మల్ని వదలలేము నెంబర్ వన్ కర్మల ద్వారా నిత్యానందాన్ని పొందలేము నెంబర్ టూ కాబట్టి కర్మలు అనేటువంటివి పెంచుతూ పోతాయి అది సెకండ్ శ్లోకాలు మనం చూసింది కృతి మహోదవు పతన కారణం కాబట్టి ఈ కర్మలు చేయడం వాటి ఫలితాలు అనుభవించడం అవి వాసనలుగా తయారవడం లోపల ఇంప్రెషన్స్ ఏర్పడడం అవి మళ్లీ కర్మలుగా పురికొల్పడం మళ్లీ కర్మలు చేయడం మళ్లీ వాటి ఫలితాలు రావడం కర్మ కర్మఫలం దాని యొక్క సూక్ష్మమైనటువంటి వాసన మళ్లీ అది ప్రేరేపించడం మళ్ళీ కర్మ చేయడం మళ్ళీ కర్మఫలం ఇంతే సైకిల్ ఇది ఇదే జననమరణ సైకిల్ కాబట్టి జననమరల చక్రం అంటే కూడా ఇదే కాబట్టి కర్మ సుడిగుండంలో పడదో చేస్తూ ఉంది కృతి మహోదధౌ కృతి అట్ కర్మ మహో మహోదౌ మహా ఉదధౌ గొప్ప సముద్రం మహా ఉధ్ గొప్ప సముద్రం ఉంది గ్రేట్ ఓషన్ ఎందుకని ఈ కర్మ చేయడము కర్మ ఫలాన్ని అనుభవించడం ఇట్లా తిరిగిపోతూ ఉంది కనుక ఈ కర్మ సుడిగుండంలో మనల్ని పడదోస్తూ ఉంది ఏ ఫలం వచ్చినా కర్మకి అది అశాశ్వతం ఫలం అశాశ్వతం గతి నిరోధకం నువ్వు ఆశించేటువంటి మోక్షాన్ని మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలేదు క్రియ ఇప్పుడు ఏం చేయాలి కర్మల్ని చేయడమా వదిలిపెట్టడమా వదిలిపెట్టడం ఇవ్వలే అదే నేను చెప్పేది కాబట్టి కర్మల్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు క్లియర్గా అర్థం చేసుకోండి లాస్ట్ క్లాస్ ఎట్లా అర్థం చేసుకున్నారో అట్లాగే అర్థం చేసుకోండి నెంబర్ వన్ కర్మల్ని నువ్వు విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని స్వామీజీ విడవలేవు కూడా కర్మల్ని విడిచిపెట్టేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి కర్మల్ని సంపూర్ణంగా నేను విడిచేస్తాను నాలో ఏ కర్మ లేకుండా ఉండాలి అని అంటే అది ఒక్క శవానికే సాధ్యమేమో కాని బ్రతికున్నంత వరకు కర్మ చేయకుండా మనిషి ఉండేందుకు అవకాశం లేదు కానీ నా దృష్టిలో శవానికి కూడా సాధ్యం కాదేమో అని నాదొక అవగాహన ఎందుకో తెలుసా చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని అట్లా గనక పెడితే అది ఉబ్బుతూ ఉంటుంది చూచారా ఈరోజున్న శవం రేపెడుగుంటే ఉబ్బిపోద్ది అది యాక్షన్ అది కాబట్టి ఆ దేహంలో ఏ విధమైన పరిస్థితులు ఉంటే అది ఆ విధంగా ఉబ్బేసవుతా ఉంది ఆ విధంగా ఉబ్బిపోతూ ఉంది కారణం ఏంటి ఆ తర్వాత మళ్ళీ క్షీణిస్తుంది దాంట్లో నుంచి మళ్ళీ వాసన వ్యధాలు పడుతుంది కాబట్టి మనిషి చచ్చిపోతానే శవంలో నుంచి వాసన రావడం లేదు కొంతసేపు ఉన్న తర్వాత వస్తూ ఉంది ఒక రోజు ఉన్న తర్వాత వస్తూ ఉంది అదేంటది అది యాక్షన్ అది వాసన వచ్చేటువంటి యాక్షన్ ఒకటి నడుస్తూ ఉంది ఆ తర్వాత క్షీణించిపోతుంది వాసన వస్తున్నా నువ్వు దగ్గర ఉండగలవు ఒక్క క్షణం కొంతకాలం అదే ఇంకొక ఒక హాఫ్ డేస్ నడిచిందంటే దగ్గరకు కూడా పోలేవు అంత దుర్గంధ భూషంగా ఉంటుంది అదంతా యాక్షన్ ఇస్తారు అదంతా యాక్షన్ కాబట్టి నహి దేహభృతాశక్యం చెప్తుంది కర్మాన్ని అశేషత సంపూర్ణంగా కర్మని విడిచిపె విడిచిపెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి నువ్వు కర్మల్ని వదలలేవు అయినా క్లియర్గా పెట్టుకోండి కర్మల్ని నేను వదలలేను ఇప్పుడు ఏం వదలాలి అందరు చెప్తారు కర్మ ఫలాల్ని వదిలేసి కర్మలు వదలలేవు గనక కర్మఫలాన్ని వదలు వదిలే అది కూడా సాధ్యం కాదు ఎందుకని కర్మఫలాన్ని ఊహించకపోతే నువ్వు కర్మే చేయలేవు సార్ కాబట్టి ఎవడెవడు ఏ కర్మ చేస్తున్నాడు ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితం వాళ్ళకు అందుతూ ఉండేటప్పుడు నువ్వు చేసినటువంటి కర్మ ఫలితం నీకు అందుతూ ఉండేటప్పుడు దాన్ని నువ్వు స్వీకరించకుండా ఎట్లుండగలవు ఎవరి కర్మ అది నా కర్మఫలం అయితే నువ్వు స్వీకరించాల్సిన అవసరం లేదు నీ కర్మఫలం అయితే నేను స్వీకరించాల్సిన అవసరం లేదు కానీ నీ కర్మఫలాన్ని నువ్వు స్వీకరించాలి నా కర్మఫలాన్ని నేను స్వీకరించాలి కాబట్టి కర్మలు చేయకుండా ఉండలేము నంబర్ వన్ అది సాధ్యం కూడా కాదు నెంబర్ టూ నంబర్ త్రీ కర్మఫలాల్ని అంగీకరించకుండా కూడా ఉండలేము కాబట్టి కర్మ ఫలాల్ని కూడా విడిచిపెట్టలేము ఎందుకని కర్మలు ఎట్లాగైతే అనివార్యాలు అనవాయిడబుల్ ఇన్విటబుల్ అట్లాగే కర్మఫలాలు కూడాను అనివార్యాలే అనివార్యాలే వాటిని కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎప్పుడైతే నీకు కర్మ ఫ కర్మ అనివార్యమైందో డెఫినెట్ అయిందో ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఆల్సో డెఫినెట్ ఎందుకని ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్నే గనక మరి ఎట్లా చేయాలి సార్ ఇది బంధం కదా ఈ బంధం నుంచి విడిపడేది ఎట్లా కర్మలేమో అనిచ్చాలో కర్మ ఫలితాలు అందించాలు కర్మ చేయకుండా ఉండలేను కర్మ చేసిన తర్వాత ఫలితం వస్తుంది ఫలితాన్ని అంగీకరించక తప్పదు ఫలితాన్ని అంగీకరిస్తూ ఉంటే మళ్ళీ కర్మ చేస్తూ పోతాను ఇదే అయిపోయింది నా జీవితం అంతా మరి ఈ కర్మ సుడిగుండం నుంచి నేను విడుదల పొందేది ఎట్లా మోక్షం ఎట్లా సెకండ్ శ్లోకంలో చివరలు అన్నాడు కదా ఏమని ఫల ఫలం గతి నిరోధకం గతి నిరోధకం కాబట్టి మోక్షానికిది ప్రతిబంధకం మరి నాకు మోక్షం ఎట్లా ఎట్లా ఏ విధంగా నాకు మోక్షం వస్తుంది కమాన్ ర్పి నియరార్పి నియా చిధక ముక్తిధకం ఈశ్వరాపిత నేచయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం చిత్తశోధకం అది దీనికి ఏంటి మార్గము ఈశ్వరార్పితం మహర్షి మార్గం చెప్తున్నాడు అంటే మహర్షి ప్రత్యేకంగా తను సృష్టించి చెప్పడం కాదు ఇది వేదాంత సారమే ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ టీచింగ్ దట్ ఈస్ ఉపదేశ సారం అందువల్ల కర్మల ఈశ్వరార్పితం మొదటిది నెంబర్ వన్ నన్ను అడిగితే ఈ ఒక్కటి ఈ శ్లోకం కనుక అయిందంటే ఈరోజు నేను నాలుగు శ్లోకాలు చెప్పినట్టు లెక్క ఈశ్వరార్పితం ఒక శ్లోకం నేత్యాకృతం ఒక శ్లోకం చిత్తశోధకం ఒక శ్లోకం ముక్తి సాధకం శ్లోకం నా దృష్టిలో అంత సబ్జెక్ట్ ఉంది అక్కడ ప్లీజ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈశ్వరార్పితం ఏంటి ఈశ్వరార్పితం చూడండి ఒకటి ఈశ్వరార్పితం అంటే ఏంటి ఈశ్వరాయ అర్పితం షష్ఠి సిక్స్త్ కేజ్ ఈశ్వరాయ అర్పితం ఈశ్వరునికి అర్పణ చేయడం ఈశ్వర అర్పితం ఏంటి ఏంటి సార్ అర్పించేది ఈశ్వరుడికి అది విషయం లేదు దీన్ని ఏమంటారంటే శాస్త్రంలో ఊరికే మీకు అర్థం కావడానికి చెప్తాను అనువృత్తి అంటారు అనువృత్తి అంటే ప్రస్తుతం ఏది మనం డిస్కస్ చేస్తున్నామో ఆ కాంటెక్స్ట్ అర్థం దట్ ఈస్ కాల్డ్ అనువృత్తి అంటే ప్రస్తుత కా విషయం ప్రస్తుత విషయం ఏంటి కర్మ ఎగ్జాక్ట్లీ కర్మ అది కదా కర్తృరాజ్ఞయా ప్రాప్యదే ఫలం కర్మకిం పర కర్మతజ్జ అంత కర్మే కృతి మహోదవు పతనకారణం ఫలమ శాశ్వతం గతినిరోధకం కర్మ సో దాపిక్ అండర్ డిస్కషన్ ఈజ్ యాక్షన్ కర్మ కదా ఈశ్వరార్పితం అన్నప్పుడు ఈశ్వరాయ అర్పితం కర్మ ఈశ్వరాయ అర్పితం కర్మ అంతేగాని మనం ఏదో పండు ఫలము అది ఇది పత్రం పుష్పం ఫలంతో అది కాదు ఇది ఈశ్వరాయ అర్పితం కర్మ ఈశ్వరునికి ఏ కర్మ మనం అర్పిస్తూ ఉన్నాము వెరీ లాజికల్ సైంటిఫిక్ జీవితంలో ఈ ఈరోజు ఈ శ్లోకం కనుక అర్థమైందంటే మన జీవితమే మారిపోద్ది ఒక జాగ్రత్తగా వినండి చెప్తాను భగవద్కృప వల్ల ఈశ్వరాయ అర్పితం కర్మ అది కర్మ యాడెడ్ ఈశ్వరాయ ఈశ్వరుని కొరకు ఈశ్వరునికి అర్పితం కర్మ నేచ్చయా కృతం ఇచ్చయా నేచ్చయా నచ్చయా నేచయా నా నెగటివ్ ఇచ్చయా అంటే కోరికతో అయ్యా కోరికతో ఇచ్చయా కృత కృతం అంటే చేసింది డన్ కాబట్టి ఇచ్చయాకృతం కోరికతో చేసింది నా ఇచ్చయాకృతం అంటే కోరికతో చేయనిది అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ ప్రస్తుతానికి అర్థం చేసుకోండి కాబట్టి ఈశ్వరార్పితం ఈశ్వరాయ అర్పితం కర్మ నేచ్చయాకృతం నా ఇచ్చయా కృతం కాబట్టి ఏదో కోరిక లేకుండా చేసేటువంటిది అంటే కోరిక లేకపోతే కర్మే చేయలేడు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ కోరిక అంటే అనిచ్చమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అనిచ్చలాల కోసం ఆ కోరికలు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదంతా ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది మీరు అర్థం చేసుకోండి నా ఇచ్చయాకృతం కోరికతో చేయకుండా కర్మ ఆ కర్మ అనేది యాడెడ్ ఈశ్వరార్పితం కర్మ నిశ్చయాకృతం కర్మ కాబట్టి కోరిక లేకుండా చేసేటువంటిది ఈశ్వరునికి సమర్పించినటువంటి కర్మ ఏదైతే ఉందో అది చిత్తశోధకం అదేం చేస్తుందో తెలుసా చిత్త శోధకం చిత్తస్య శోధకం భవతి చిత్తకం భవతి అంటే బుద్ధిని శుద్ధి చేస్తుంది చిత్తస్య శోధకం భవతి చిత్తశోధకం సరేనండి బుద్ధి శుద్ధిపడింది ఆ తర్వాత ఏంటి ఫోర్త్ లైన్ ముక్తి సాధకం అంటే ముక్తే సాధకం భవతి ముక్తికి మోక్షానికి సాధకం అవుతా ఉంది చూచారా కర్మ వల్ల మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదని ఇంటి డక్షన్లో నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది దాన్ని ఏ విధంగా మనం ఆచరిస్తే కర్మను ఎట్లా ఆచరించడం వల్ల అది డైరెక్ట్ మీన్స్ కాకపోయినా మోక్షానికి ఇండైరెక్ట్ మీన్స్ అవుతా ఉంది అపరోక్షంగా మనల్ని అక్కడికి తీసుకపోతా ఉంది అది శ్లోకం కాబట్టి ఈశ్వరార్పితం నా ఇచ్ఛాయాకృతం చిత్తశోధకం ముక్తి కాబట్టి ఈశ్వరునికి సమర్పించడం ఈశ్వరార్పితం ఏంటి సమర్పించేది కర్మల్ని ఇంపార్టెంట్ అంటే కర్మల్ని ఈశ్వరుడికి సమర్పించడము అంటే ఏదో ఆశిస్తున్నావా ఎందుకు సమర్పిస్తున్నావు నువ్వు నువ్వేదన్నా పనిచేసేటప్పుడు దాని ఫలం ఉండాలి కదా కాబట్టి ఈశ్వరుడికి నువ్వు కర్మల్ని సమర్పించడము అంటే ఏమన్నా ఆశించి చేస్తున్నావా కాదు ఆశించి మాత్రం కాదు మరి ఎందుకు ఆ కార్యక్రమం చేస్తున్నావు ఇది ఈశ్వరునికి సంబంధించిన కార్యము నేను చేసే కర్మ ఏదో ఇది ఈశ్వరునికి సంబంధించినటువంటి కార్యము ఈ కార్యం చేయడానికే భగవానుడు నన్ను ఆ స్థితిలో ఉంచాడు దట్ ఈస్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా గోల్డెన్ సెంటెన్సెస్ అర్థమైందే ఐ మీన్ ఇట్ కాన్షియస్గా అంటున్నాను నన్ను భగవంతుడు ఆ పరిస్థితుల్లో ఉంచాడు ఇప్పుడు నహి దేహభృతాశక్యం చెక్తం కర్మాణ్ణి అశేషత అని ఇంతకుముందు చెప్పినప్పుడు దేహాన్ని ధరించుండేవాడు కర్మలు చేయకుండా ఉండలేడు అని అన్నప్పుడు నేనేమన్నాను మీకు దేహమే కర్మలతో నడుస్తా ఉంది అన్న ఎక్కడ దేహం కర్మలతో నడిచేది ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమే కర్మలతో నడుస్తా ఉంది బాగా అర్థం చేసుకోండి ఇదో పెద్ద అనాటమే సరేనా యూనివర్సల్ అనాటమి ఇది ఒకవైపు చూస్తే ఆ చుట్టెందుకు పచ్చగా ఉందంటే కావాల్సిన సబ్జెక్ట్ అందుతుంది అదే బాటమి సరేనా ఆకాశాన్ని చూసినప్పుడు మేఘాలని చూసినప్పుడు నక్షత్రాన్ని చూసినప్పుడు సూర్య చంద్రాదుని చూసినప్పుడు ఎక్కడ ఏది చూసినా కూడాను మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి వీటన్నింటిలో కూడాను శాస్త్రం ఉంది అవి ఆ విధంగా ఉండడం వెనక కారణాలు ఉన్నాయి కాబట్టి దేహం ఇక్కడికి వచ్చింది అన్ని దేహాలు ఒక విధంగా లేవు దేహాలన్నీ ఈ ప్రపంచంలోనే ఉన్నాయి అన్ని చెట్లు ఒక విధంగా ఎట్లాగైతే లేవో అన్ని దేహాలు కూడా ఒక విధంగా లేవు కాబట్టి ఆరోగ్యంగా ఉండే దేహం ఒకటి ఉంది పుట్టుకతోనే అనారోగ్యంతో వచ్చినటువంటి దేహం ఒకటి ఉంది రెండు వాళ్ళు పని చేయడం నేను స్టంట్ వేయించుకోవాలా అని అన్నాడు అనుకోండి స్టంట్ అందరు వేయించుకోవాల్సిన అవసరం లేదు ద పర్టికులర్ పర్సన్ దేహం అయితే అందరికీ ఉంది కానీ ఆ దేహం ఆ విధంగా ఉంది ఆ దేహం ఆ విధంగా ఉండడం వెనుక కారణం ఉందా లేదా కాబట్టి ఆ దేహం అలా ఉంది చూచారా దట్ ఈస్ కర్మఫల కాబట్టి ఆ దేహం నాకే ఎందుకు దేని ఆ దేహం నాకు ఉండడం వల్ల నేను బాధపడుతూ ఉన్నా భగవంతుడు నన్ను ఉంచాడు ఇక్కడ కాబట్టి ఈ చెట్టు ఇంతకాలం ఉంటుంది ఆ తర్వాత దాని స్పాన్ ఆఫ్ లైఫ్ అయిపోద్ది అట్లాగే నా దేహం కూడాను ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉండాలి అనేటువంటిది నిర్ణయం డెస్టినీ అంతకాలం ఇది ఉంటుంది కాబట్టి ఈ దేహాన్ని ఉంచాడు చూచారా భగవంతుడు ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచాడు ఎలా ఉంచాల ఉంచాడు కాబట్టి నేను పోలియోతోనే పుడితే పుట్టగానే దాన్ని ఆచ దాన్ని ఆక్షేపించడానికి అవకాశం లేదు ఎందుకని అలా పుట్టవలసి ఉండదు కనుకనే పుట్టించాడు దానికి సంబంధించినటువంటి కర్మఫలాలు ఉన్నాయి అది కర్మఫలమే అది అది కర్మఫలం కాకుండా పోయేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి నేను ఎక్కడైతే ఉండాలో ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి గనక ఈ దేహాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి కనుక నా దేహం కూడా అలాగే ఉంది కాబట్టి ఎక్కడైతే ఉండాలనో అక్కడ ఉంది కాబట్టి నా నుండి ఏదో జరగవలసి ఉంది నెక్స్ట్ పాయింట్ నా నుండి ఏదో జరగవలసి ఉంది నేను అనుభవించవలసింది కూడా ఏదో ఉంది కాబట్టి ఈ దేహంలో నేనున్నాను కాబట్టి నేను కర్మ చేసేటప్పుడు ఇది ఏ ఫలమో ఎందుకు వచ్చిందో ఇది నాకు తెలియదు కాని ఇది నేను చేయవలసిందే గనక ఉంది గనక చేయవలసిన చోటే నేను ఉన్నాను గనక చెయ్యదగిన కార్యమే ఇది అయ్యుంది గనక చెయ్యదగినటువంటి కార్యం నేను చేసి తీరాలి ఏ విధంగా చేస్తావా ఈశ్వరాయ ఏవ కరోమి కర్మ కరోమి నా మమ ఫలాయ ఈశ్వరాయ ఏవా కర్మకరోమి నేను భగవంతుని కోసమే ఈ కర్మ చేస్తున్నా ఎందుకని ఆ కర్మ చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నా నన్ను ఇక్కడ ఉంచింది కర్మఫలాలు ఆ కర్మఫలాలు అనేటువంటివి ధర్మాలు ఆ ధర్మాలు భగవంతుని యొక్క చేతులు చట్టాలు ఉన్నాయి భగవంతుని యొక్క అదృశ్య హస్తంలో నుంచి నాకు ఈ ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి ఎక్కడైతే నేను ఉండాలో అక్కడే ఉండాలి గనక ఏదైతే నేను చేయాలో అదే చెయ్యాలి గనక ఈ కర్మలో నన్ను ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడు గనక ఈశ్వరాయ పరమేశ్వరి కొరకే ఈశ్వరాయ ఏవ అహం కర్మ కరోమి నా మమ ఫలాయ నేను ఈశ్వరుని కోసమే ఇది చేస్తున్నాను కాని నేను ఏ ఫలితాన్ని ఊహించి మాత్రం కానే కాదు కాబట్టి నేను చేయదగినటువంటి కార్యం నాకు అది నేను చేస్తున్నా ఇప్పుడు చూసారా మన ఇళ్లల్లో మనం అంటున్నాం నాకు కర్మగాలి నేను ఈ ఇంట్లో పుట్టాను ఈ బాధలంతా ఉండాయి నువ్వు నిన్ను చేసుకోవడం వల్ల నా ఆవిడ లోపలికి పోయి నువ్వు గట్టిగా మాట్లాడుతావు ఆమె మెల్లగా మాట్లాడుతుంది నా బతుకు కూడా నిన్ను చేసుకోవడం వల్లనే ఇట్లయింది ఎందుకంటే ఇట్లా మనం చూసుకుంటూ పోతే లాభం లేదు ఎందుకని ఈ చిక్కుడుగాయకి ఆ బెండకాయే ఆ బెండకాయకి ఈ చిక్కుడుగాయే సరేనా అట్లా బాధ పెట్టే అవకాశమే లేదనుకోండి ఇప్పుడు పురుషుడు స్త్రీని స్త్రీని బాధ పెట్టే అవకాశం లేదనుకోండి అప్పుడు వాడు సన్యాసి అయిపోతాడు అయినా బాధను తప్పించుకోలేడు ఎందుకని భార్య లేదు కానీ బాధ పెట్టడానికి శిష్యులు ఉంటారు ఇవన్నీ కర్మ ఫలాలు నాయన ఎక్కడ మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇవన్నీ అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవలసినవే కాని మనం తొలగించవలసినటువంటివి మాత్రం కావే దీర్ఘంగా నేను మీకు నవ్వుతూ చెప్పిన ఇదంత నవ్వులాట కాదు బాగా దీర్ఘంగా మనం ఆలోచించాలి కాబట్టి నేను ఉద్యోగంలో ఉన్నాను ఇంకొక ఉద్యోగం లేదు ఈ ఉద్యోగం నేను చేస్తున్నాను కర్మఫలాన్ని ఊహించే చేస్తున్నాను ఎందుకని ముప్పై రోజులు నేను పనిచేస్తాను నాకు జీతం వస్తుంది కర్మఫలాన్ని నేను ఊహించి చేసిన దీంట్లో నాకు రాగం లేదు ఎందుకని ఈశ్వరాయ కర్మకరోమి కాబట్టి రాగద్వేషాలే బంధించేది కర్మల్లో చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కాబట్టి ఆ రాగం నాకు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి నేను వ్యాపారం చేస్తున్నాను ఈశ్వరాయ కర్మకరోమి ఈశ్వరాయ వ్యాపారం కరోమి దానివల్ల నాకు అధిక ఫలం వచ్చిందా అది వేరే విషయం అల్ప ఫలం వచ్చిందా వేరే విషయం ప్రతికూల ఫలం వచ్చిందే వేరే విషయం అనుకూల ఫలం వచ్చిందే వేరే విషయం ఇదంతా బ్యాలెన్స్ షీట్ ఇదంతా నీ ఊహ అర్థమవుతుంది కర్మకు ఫలితం వస్తుంది కర్మని ఏ అధికారే మా ఫలేషు కర్మని ఏ అధికార హత్య నీకు కర్మ ఫల కర్మ చేయడంలో అధికారం ఇచ్చాడే కానీ ఫలితం మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు భగవంతుడు ప్లీజ్ అండర్స్టాండ్ స్వామిజీ నాకు కూడా ఇచ్చింటే బాగుండదు కుదరదు సార్ ఎందుకని కర్మఫలాన్ని నువ్వు ఇవ్వాలి అనుకుంటే నీకు సర్వజ్ఞత్వం ఉండాలా ఈరోజు నా కర్మఫలం ఇవ్వాలంటే గతంలో నేను ఎక్కడెక్కడ ఏమేం చేసినడాను అవన్నీ కూడా ఉండాలా కదా అందుకని కదా ఒక్కోసారంట మన కర్మఫలం వచ్చినప్పుడు ఇది ఏంద్రా ఇది ఇట్లా జరిగింది నేను ఊహించలేదు ఇది ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు స్వామీజీ అంటే అదే నీకు అర్థం కాకపోవడమే ఈశ్వరుని ఎంట్రన్స్ నీకు ఎప్పుడైతే అర్థం కావడం లేదో అక్కడ నువ్వు తెలియకనే ఒక విషయాన్ని గుర్తిస్తూ నీకు అర్థం కానిది అంటే అర్థం కావలసిన విషయమే కానీ నీకు అర్థం కాలేదు ఎందుకు నీకు అర్థం కాలేదంటే నీకు సర్వజ్ఞత్వం లేదు గనక లిమిటెడ్ నాలెడ్జ్ గనక కాబట్టి ఎవరికి అర్థం అవుతుంది సర్వజ్ఞుడు వాడికి అర్థం అవుతుంది సర్వజ్ఞ సర్వం సృజతే సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరో వాడు సర్వజ్ఞుడు కనుక పరమేశ్వరుడికి అర్థం కావాలి కానీ ఇంకొకరికి అర్థమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి నేను అయ్యా నాకు లక్ష రూపాయలు వస్తుంది సంవత్సరాదాయం అనుకున్నాను అనుకోండి నాలుగు లక్షలు వస్తే అనుకూలం అనుకుంటాను లక్ష వస్తే అధిక అనుకుంటాను డెబ్బై వస్తే అల్ప అనుకుంటాను అసలు నష్టం వస్తే ప్రతికూల అనుకుంటాను ఇవన్నీ నీ ఊహలు నీ కర్మలకు ఫలితాలు ఉన్నాయి కానీ నీ ఊహలకు ఫలితాలు లేవు ప్లీజ్ అండర్స్టాండ్ నీ కర్మలు ఏవో అవి నీకు తెలిసినా తెలియకపోయినా ఈ జన్మ అయినా ఫల ముందు జన్మమైనా నువ్వు చేసినటువంటి కర్మలకు ఫలితాలు వస్తాయేమో కానీ నీ ఊహలకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు గనక మనం బాధపడేది కర్మ ఫలితంతో కాదు మనం బాధపడేది మన ఊహలతో నువ్వు ఎప్పుడైతే కర్మ చేశావో ఫ్రూట్ ఈజ్ డెఫినెట్ సరేనా కర్మ ఫలం అనేది నీకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తా ఉంది నువ్వు ఇచ్చుకోవడం లేదు ఎందుకంటే నీకు అధికారం లేదు కదా కర్మ ఏ అధికార అయితే మా ఫలేషు కర్మలు చేయడంలో నీకు అధికారమే కానీ ఫలితంలో లేదు కదా ఫలితం ఎవరి చేతిలో ఉంది అది ఎందువల్ల సర్వజ్ఞుడు గనక క్లియర్గా పెట్టుకోండి మనసులో సర్వజ్ఞుడు గనక ఆయన చేతిలో ఉంది సర్వజ్ఞుడు దగ్గర నుంచి నాకు వస్తుంది కదా అదేమంటారు దాన్ని ఫినిష్ ప్రసాదం అదేంటది ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చినా ప్రసాదం కాదు సాదం ఎవరన్నా పెడితే సాదం భగవంతుడి దగ్గర నుంచి వస్తే ప్రసాదం భగవంతుని దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది ప్రసాదం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు తొమ్మిదవ అధ్యాయం ఎత్కరోషి యదర్శనాశి యజహోషి దాసిపస్యసి కౌంతేయ తత్ కురుష్వదర్పణం యత్కరోషి అబ్బాయి నువ్వేదైతే చేస్తూ ఉన్నావు ఫస్ట్ లైన్ యత్ కరోషి లాస్ట్ లైన్ తత్ కురుష్వ మా దర్పణం నువ్వు చేసే ప్రతి పనిని నాకు అర్పించి చేయి ఈశ్వరార్పిత కనెక్షన్ చూడ గీత కాబట్టి యత్ కరోషి తత్ కురుష్వ ఏదైనా చేసుకో నువ్వు నాకు అర్పణ చేసే చేయాలి ఆ ఫస్ట్ సెంటెన్స్ని నే జస్టిఫై చేస్తూ ఉన్నాను ఈశ్వరార్పితం ఎందుకని ఫలం నిన్ను బాధించకుండా ఉండాలంటే ఈశ్వరార్పణం ఎందుకో తెలుసా ప్రసాద మనస్తత్వం ప్రసాదం ఏంటి ప్రసన్నత కదా ప్రశాంతంగా ఉండాలి కదా నువ్వు కర్మ ఫలాల్లో భగవంతుడి నుంచి వచ్చేది ప్రసాదం కదా ఎప్పుడు ప్రసాదం అవుతుంది అది ఎగ్జాక్ట్లీ నువ్వు నైవేద్యం సమర్పిస్తే వచ్చేది ప్రసాదం అవుతుంది సరేనా నువ్వు ఏమి సమర్పించకపోతే ఎట్లా కాబట్టి కర్మని ఎప్పుడైతే నువ్వు నైవేద్యంగా సమర్పించావో కర్మ ఫలం నీకు ప్రసాదంగా అందుతూ ఉంది దాట్ ఈస్ ద పాయింట్ ఇది ప్రసాదం అంటే నైన్ కర్మను ఎప్పుడైతే నైవేద్యం చేశామో ప్రసాదం అందుతూ ఉంది కర్మని ఎట్లా నైవేద్యం చేస్తున్నావు స్వామీజీ ఏ కర్మన్నా చే నువ్వు ఏ కర్మ చేసుకున్నప్పటికి కూడాను ఎందుకని ఇంట్లో ఎట్లాగైతే పూజ చేస్తూ ఉన్నావో ప్రపంచంలో కూడా నువ్వు చేసేది అదే సార్ ఇంకేమీ లేదు ఈ ప్రపంచం ఒక పూజా మందిరం ప్రపంచం పూజా మందిరం నీ పూజా గదిలో నువ్వు ఏ విధంగా అయితే కర్మలు చేస్తూ ఏది అర్ఘ్యమైన పాధ్యమైన ఏదైనా సరే నిరాజనమైనా అవన్నీ కూడా ఎట్లాగైతే చోడసా పూజ చేస్తూ ఉన్నావో అవి ఒక రకమైనటువంటి కార్యాలు అక్కడి నుంచి బయటొచ్చిన తర్వాత ఈ ప్రపంచం అనేటువంటి పూజా మందిరంలోకి నువ్వు వచ్చావు గనక ఇట్ ఇస్ టెంపుల్ ఆఫ్ వర్షిప్ ఎందుకున్నావి ఇక్కడ టెంపుల్ ఆఫ్ వర్షిప్ ఎట్లా స్వామిజీ అక్కడ భగవంతుడు ఉన్నాడు కనుక ఇక్కడ లేడా భగవంతుడు లేనిది ఎక్కడ ఈ షావాస్య సర్వం ఎత్తికించే జగచ్చ్యాం జగత్ కాబట్టి ఈ ప్రపంచం అంతా తానే నిండి నిబిడీకృతం గనక ప్రపంచంలో భగవంతుడు అంతటా ఉన్నాడు గనక భగవంతుడు లేని చోటే లేదు కనుక ఇఫ్ గాడ్ ఈజ్ ఎనీ వేయాలి ఈజ్ ఎవిరు వేయాలి ఒకచోట ఉండి ఒక చోట లేనివాడు భగవంతుడు అయ్యేందుకు అవకాశం లేదు గనక భగవంతుడే ఈ ప్రపంచంలో నిండిపోయి ఉండేటప్పుడు నీకు గనక భక్తి ఉంటే భగవంతుడిని రికగ్నైజ్ చేసే కెపాసిటీ కనుక నీకుంటే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది పూజామందిరము ఏదైనా క్లియరా ఇది పూజామందిరము ఈ పూజా పూజా మందిరంలో ఇప్పుడు మనం ఇంట్లో పూజా గదిలో ఏం చేస్తావు నువ్వు పూజా గది చేస్తావు ఇంకేం చేస్తావు ఈ ప్రపంచమే కనుక పూజా మందిరం అయిపోయిందంటే నువ్వు చేసే ప్రతి కార్యము అర్చనే ప్రతి కార్యము అర్చనే ఈ కార్యము అర్చన ఆ కార్యము కాదనడానికి లేదు నువ్వు బజార్కి వెళ్ళి వస్తువు కొన్నావు అర్చన నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అర్చన నువ్వు వ్యాపారం చేస్తున్నావు అర్చన ఎందుకని భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ధర్మబద్ధంగా ఉండాడు కాబట్టి నీ కార్యక్రమాల్లో కూడాను ధర్మమే ప్రధానంగా ఉంటుంది ఇది నిత్యార్చనైపోతుంది కాబట్టి కర్మఫలాలు ఎలా వచ్చినా కూడాను నువ్వు చెల్లించు చెల్లించినటువంటి ప్రశాంతత ఇప్పుడు మనం అట్లున్నామా మనం ఒకటి ఊహిస్తాము అది జరగదు లేదు మరొక విధంగా జరుగుతుంది భిన్నంగా జరుగుతుంది మనం కలసపడిపోతాం ఎందుకయిందిరా నా జీవితం ఇట్లా నేను చాలా జాగ్రత్తగా చేశాను నువ్వు జాగ్రత్తగా చేయడము చేయకపోవడం కాదు సార్ అది నువ్వు చేయడము చేయకపోవడం అనేటువంటిది కర్మల విషయం కర్మని ఏ అధికార ఆతే అక్కడ అధికారం ఉంది నువ్వే విధంగా చేసుకో కానీ మా ఫలేషు ఫలములో మాత్రం నీకు అధికారం లేదు ఎందుకని ఇది ఎందుకు జరిగింది అని నేను అడగడానికి అవకాశం లేదు కారణం జరగవలసిందే గనక జరిగింది అది ఎందుకు జరిగిందో నీకు తెలియడం లేదు కారణం ఇది నీకు సంబంధించిన వర్క్ కాదు కర్మని ఏవధికార హాతి కర్మ చేయడంలో నీకు అధికారం ఫలితంలో నీకు అధికారం లేదు నువ్వు ఎక్కడో ఏదో జరిగిపోతా ఉంది ఇది ఎందుకు జరిగిందంటావు జరగవలసిందే జరిగింది ఓ ఢిల్లీకి ఒక యాభై కిలోమీటర్ల అవుట్స్కట్స్లో ఒక అతను కారులో పోతూ ఉన్నాడు మంచి కారులే బెంచ్ కారు మంచిది క్లాస్ వన్ సడన్గా ట్రబుల్ వచ్చింది అక్కడ ఆపుకోవాల్సి వచ్చింది ఆయన ఒక ఫైవ్ స్టార్ గెస్ట్ హౌస్ ఓనర్ కాల్సిన డబ్బు ఉంది కానీ ఒక్కడే ఉన్నాడు కారులో తానే సెల్ఫ్ డ్రైవింగ్ ఆగిపోయింది అది ఏదో తనకు దోచినటువంటి రిపేర్ అది చేసుకుంటూ ఉన్నాడు అల్లంత దూరాన్ని ఒక రైతు ఉన్నాడు పాపం పొలంలో అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమండి ఆగిపోయినారన్నాడు ఈయన చూచి నాయన ఇది ఎట్లయిందని నేను కూడా ఏదైనా సహాయం చేస్తాను చెప్పండి అని పాపం అతను ఏదో తనకు దోచిన సహాయము అతను చేస్తూ ఉన్నాడు తర్వాత ఒక దశలో ఇది కదిలింది అప్పుడు ఆయన చాలా సంతోషపడి డబ్బు ఇవ్వడాడు ఏదో సహాయం చేసావు నాయన నాకు ఎవరూ లేరు ఇక్కడ నువ్వు వచ్చి సహాయం చేసావంటే నాకు వద్దు సార్ డబ్బు సార్ చూడు వాడి దిగినంత కర్మయోగం ఎందుకని ఏదో నేనున్నాను కనుక చేశాను సార్ నేను లేకపోతే చేసేది ఏది వాడు చెప్పగలిగినంతవరకు చెప్పాడు అది నా భాషే ఏది నువ్వు ఉండవలసిన చోటే ఉన్నావురా నువ్వు అది చేయవలసింది కనుకనే నువ్వు అక్కడ ఉన్నావు లేకపోతే ఉండలేవు అర్థం కదా నేను వాడు అది కానీ ఈయన కృతజ్ఞతగా ఇచ్చాడు వాడు అవసరం లేదన్నాడు ఏదో భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఏదో మేలు చేశాను అప్పుడు వాడి యొక్క చూసి కొద్దిగా ఇతను కరిగి విసింగ్ కార్డ్ తీసి ఆయన అడ్రస్ నాయన నువ్వు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చావా అని అడిగాడు గుగ్రామం లేదు స్వామి నేను ఎప్పుడు ఢిల్లీ రాలేదండి ఢిల్లీ చూడాలని ఉన్నిందండి చూడాలని ఉన్నిందండి ఆహా లేదో నేను పేదవాడిని సార్ నేను ఈ ఊర్లోనే పుట్టాను ఇక్కడే పెరుగుతున్నా ఇక్కడే ఉన్నా మా నాన్న ఇట్లాగే పోయాడు మా తాత ఇట్లాగే నేను ఇంతే మా అబ్బాయి కూడా ఇంతే అయితే నువ్వు చూసా చూడాలని ఉందే ఢిల్లీ ఏదో భగవంతుడు అవకాశం ఇస్తే చూడాలన్నంత సార్ ఈ కార్డు ఇచ్చి సరేనా నువ్వు ఎప్పుడైతే రా చూడాలనుకుంటావా నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఇది నా అడ్రస్ నువ్వు ఇక్కడికి వచ్చే చాలు అంతే ఇంకేం అవసరం లేదు నువ్వు డబ్బు తీసుకోవడం లేదు కనుక నువ్వు ఛార్జీ వరకు పెట్టుకుని రా అక్కడ నీకు ఏం అవసరం లేదు ఇది చూపిస్తే మాత్రం నేను లోపలికి పంపిస్తాను అని ఆయన సంతకం కూడా చేసి ఇచ్చాడు సరేనా వీడు తీసుకున్నాడు ఈ రైతు అతను వెళ్ళిపోయాడు వీడికి ఆ రోజు నుంచిన నిద్ర పట్ల ఇవి కర్మలంటే అంతకుముందు అసలు ఏ బాధ లేదు ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో పార్లమెంటులో కొట్టుకోవడం తప్ప సరే వాడికి ఎందుకు వచ్చి తీరా వెళ్ళాడు అక్కడ దిగాడు అక్కడికి వెళ్ళాడు ఎవరో పోతూ ఉంటే అయ్యా నన్ను ఫలాన్ని చూడండి మేము దింపుతాం రా అని చెప్పి సరే దించేశారు అక్కడికి పోతే వాడు లోపలికి పోనీడు సెక్యూరిటీ ఇదనంటే లేదండి ఆయన నాకు తెలుసు నా స్నేహితుడు అంటాడు నువ్వు అట్లాగే చెప్పమన్నాడు అతను వీడిని చూస్తే ఆయన స్నేహితుడు అంటే ఎవడన్నా అవుతాడు పైగా వీడు ఎట్లా పోయాడో తెలుసా ఓ బకెటే ఓ చీపురు ఎందుకంటే మనం వాడు ఉండాలి కదా చిమ్ముకోవాలంటే చీపురు కావాలా బకెట్ కావాలా ఓ దుప్పటి కావాలా ఇవన్నీ వేసుకున్నాడు దాంట్లో పెట్టుకొని ఉన్నాడు వీడిని చూస్తానే అసహ్యంగా ఉంది అది ఫైవ్ స్టార్ గెస్ట్ హౌసు దాంట్లో వీడిని ఎట్లా ఎంటర్ చేసేది ఏ పా అందరు ఇట్లాగే చెప్తారన్న లేదు సార్ అప్పుడు తీసి చూడండి సార్ ఆయన సంతకం కూడా పెట్టాడు సార్ మీరు ఆయనకి ఇవ్వండి సార్ పోనీ అప్పుడు వాడు సెక్యూరిటీ తీసుకెళ్ళిస్తే ఓహో వచ్చేసాడు అవుతాను అని ఎవరు ఓనర్ అంత అరేంజ్ చేసేసాడు అయిపోయింది టూ మినిట్స్ నేరుగా ఇదే ఎవడైతే లోపలికి పోవడానికి అవకాశం లేదన్నాడు వాడే వచ్చి రండి సార్ ఎవరిని ఈయన సార్ అయిపోయాడు ఇప్పుడు మారిపోతాయి అదే కదా వచ్చిన బాధ సరేనా సార్ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళే ఒక పెద్ద హాల్ రూము పెద్ద రూమ్ డబల్ రూమ్ చూచాడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఈ పక్క నుంచి చల్లగా వస్తుంది ఆ పక్క నుంచి చల్లగా వస్తుంది ఎందుకంటే అంత సెంట్రల్ ఏసీ కొద్దిగా పోయి కూర్చున్నాడు ఏది మంచం మీద మంచం జంప్ చేస్తూ ఉంది ఒబ్బబ్బబ్బు ఏందిరా ఇది ఏంది ఇది అనుకుంటున్నాడు పైగా మెల్లగా తిరుగుతూ ఉంది మెల్లగా తిరుగుతుంది బెడ్డు రివాల్వింగ్ ఇవంతా చూచాడు అప్పుడు అన్నాడు అతను ఈ రూమ్కి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు వాడు వచ్చి అయ్యా ఇది ఇది బెల్లు ఇది ఇట్లా ఇట్లా నొక్కితే వెంటనే నేను వచ్చేస్తాను నీకేం కావాలి చూస్తాను అని అన్నాడు సరే వాడి ముందే నొక్కాడు పనికింది ఏం కావాలి సార్ అని అడిగాడు మీరు ఆకలిగా ఉందా సరే ఆకలి కావాలంటే మంచి టిఫిన్ పెట్టేస్తారు అయిపోయింది సరే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు మధ్యాహ్నం అయింది మళ్ళీ భోజనం వచ్చేసింది నాలుగు గంటలకు మాంచో టిఫిన్ అది ఇదంతా వచ్చేసింది రాత్రి భోజనం అయింది పడుకున్నాడు హాయిగా ఉండి ఎట్లుందో చెప్పడానికి వీలులేదు అబ్బాయి ఇట్లా కూడా ఉంటుంది బహుశా నేనేమైనా స్వర్గానికి వచ్చానా ఇంద్రభవనం అంటే ఇదేనా ఏదోది వినుంటాడు కదా హరికథల్లో అవన్నీ ఊహించుకుంటున్నాడు ఇవేనేమోనని సరే ఒక నాలుగైదు రోజులు అయ్యింది ఈ లోపల ఏం చేస్తారంటే ఒకరోజు అయ్యా ఇంకొక గంటకు మేము రెడీగా ఉండు మేము వస్తామని గంటకు వాళ్ళు ఒక బెంచ్ కార్ తీసుకొచ్చి దాంట్లో ఇవన్నీ ఎక్కిచ్చి నంబర్ వన్ అది కూడా మొత్తం తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపెట్టాల్సింది అంతా ఒక పార్లమెంటు తప్ప అన్నీ చూపెట్టేశాను ఎందుకంటే అది చూడాల్సిన అవసరం లేదు మొత్తం ఎన్ని ఉన్నాయో అబ్బా ఇదే ఢిల్లీ ఇదే ఢిల్లీ అనుకుంటాడు కానీ ఒకటేమిటంటే మళ్ళీ వచ్చేసి పడుకుంటాడే రాత్రి అప్పుడు అనిపిస్తూ ఉందనమా ఇవన్నీ నేను చూశాను ఇంత అనుభవిస్తూ ఉన్నాను ఇక్కడ ఇది అంతటికే కారణం ఏంటి వాడాలలోచన నాకు ఇవన్నీ ఎట్లా నాకు తెలియదు నన్ను తీసుకుపోయేతను ఇతను చూపిస్తున్నాడు నాకు అన్నీ కొనిపెడుతున్నాడు ఎవరబ్బా ఏంటిది ఆయన ఎవరో దీని ఓనర్ ఆయనకి నాకు పరిచయం ఉంది ఆయనకి నాకు పరిచయం ఉంది గనుకనే ఇదంతా జరుగుతా ఉంది అనేది మాత్రం ఉంది మనసులో ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత అంతా దూసేశాడు అంతా అనుభవించాడు చాలా హాయిగా ఉంది అప్పుడు అయ్యా నాకు నా భార్య పిల్లల్ని చూడాలని ఉంది నేను మా ఊరికి వెళతా యాభై అరవై కిలోమీటర్లే కదా మా ఊరు బయట సౌట్కట్స్లో అని చెప్పాడు సరేనని ఆయనకి తెలియజేశారు ఆయన ఈయనకు కావాల్సినవంతే కొనిపెట్టి బెడ్షీట్స్ మొదలుకొని అన్ని ఎప్పుడూ వేసిన ఇట్లాంటి అవన్నీ తయారు చేసి ఇచ్చేసి అంతా ప్యాక్ చేసేసి అమెరికా పోయేవాళ్ళు కనుక ప్యాకింగ్ చేసుకున్నాడు ఇది పెద్ద ప్యాకింగ్ ఇది ఇదంతా చేసేసి రెడీ చేసేసారు కారు అరేంజ్ చేశారు కారులో పోయి దింపేసి రమ్మన్నారు అక్కడికి అక్కడ ఉండేటువంటి ఫ్లవర్ వాజ్ ఒకటి ఉంది అది చాలా బాగుంది దాన్ని ఎత్తుకొని పోతే ఇంటికి బాగుండే అని అన్నీ ఇచ్చారు పాపం వీడికి దాని మీద ఉంది అప్పుడు ఆయన అడిగాడు ఏమండి ఇది ఎత్తుకొని పోవచ్చు సార్ ఆర్డర్స్ లేవు సార్ మీకు ఏమి ఇవ్వాలన్నా అవన్నీ కూడా ఇచ్చాడు మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో పోయేటప్పుడు అట్లాగే వెళ్ళాలి బయట మాత్రం మీ బకెట్ చీపురు అవంతా ఉన్నాయి రెడీగా అవి పోయేటప్పుడు కారులో తీసుకెళ్ళి మిమ్మల్ని దింపొస్తారు ఇదిగా ఆయన ఇవ్వమన్నటువంటి ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇవి ఇచ్చారు సరేనా ఇంతే తప్ప మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో పోయేటప్పుడు అట్లా పోవాల్సిందే కానీ ఇక్కడ మీకు ఏది నచ్చినా ఎత్తుకొని పోవడానికి అవకాశం లేదు ఎందుకని ఏది తీసుకొని రాలేదు వాడు ఫైవ్ స్టార్ గెస్ట్ హౌస్లో వాడు ఉండేది మనం ఎక్కడున్నామో తెలుసా ఆల్ స్టార్ గెస్ట్ హౌస్ ఇట్స్ ఆల్ స్టార్ గెస్ట్ హౌస్ దీంట్లో దిగేసి ఉన్నాం సార్ ఇక్కడ మనకి ఏవేవో జరుగుతూ ఉన్నాయి వచ్చిన బాధంతా ఏంటంటే నేను నేను నేను ఇప్పుడు వాడు కారులో తిరుగుతూ ఉంటే ఆ యజమాని టచ్లో ఉండడం వల్ల కారులో తిరుగుతున్నాడే కానీ లేకపోతే వాడు ఎక్కడ తిరుగుతాడో పెంచి కాదు అక్కడ అసలు ఢిల్లీయే తెలియని వాడు కాబట్టి వాడి జీవితంలో ఏదేది జరుగుతూ ఉన్నా వాడు ఏదేది తింటూ ఉన్నా వాడి ఏదేది అనుభవిస్తూ ఉన్నా దీని కనెక్షన్ ఎక్కడ ఉందంటే యజమాని యజమాని తెలిసి వల్ల కాబట్టి ఆ యజమాని వల్ల అంద అందతో ఉంది ఈ ప్రపంచంలోకి వచ్చాం ఆల్ స్టార్ గెస్ట్ హౌస్లు దిగాం ఇక్కడ మనది ఏదీ లేదు ఎందుకని వచ్చేటప్పుడు ఏది తీసుకొని రాలేదు తల్లి గర్భంలో నుంచి రేపు శ్మశాన గర్భంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఏది తీసుకెళ్లేటువంటి అవకాశం లేనేలేదు ఇక్కడ ఉన్నంత వరకు ఏవేవి అనుభవించాలను ఏవేవి అనుభవిస్తావు నువ్వు అనుకున్నావు కాదు ఆయన నీకు అరేంజ్ చేసినాయి ఏవైతే అతను ఇస్తున్నాడో అవి నీకు అందుతూ ఉన్నాయి కర్తూహ ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే కర్తుహ ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి మనం అనుకోవచ్చు నాకు ఇది జరిగింది నీకు జరిగింది అని అన్నప్పుడే ఇది ఎందుకు జరిగింది అనేది ఒకటి నాకు ఇది జరిగింది అనేది రెండు రెండు వేస్టే ఎందుకని నీ నాకు ఇది జరిగింది అంటే అది జరగవలసింది కనుకనే జరిగింది దట్ ఈజ్ యువర్ కర్మఫల ఏనాయనా క్లియరా అన్నీ అంతేనాయన ఇదిగో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మన జీవితంలో మనకు దేహం వచ్చిన కర్మఫలమే అర్థమవుతుంది అర్థం కాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది కానీ కర్మస్వేచ్ఛ ఉంది కదా మనిషికి కర్మస్వేచ్ఛ ఉంది కర్మఫలంలో నీకు అధికారం లేదు కానీ కర్మస్వేచ్ఛ ఉంది కదా బుద్ధి బుద్ధి ఉంది కదా ఎప్పుడైతే పశుపక్షాదులు లేనిటువంటి మనోబుద్ధుల్ని భగవంతుడు మనకి ఇచ్చాడు వాటిని ఉపయోగించి ఏంటంటే ఇది మనం చేయదగిందా కాదా కర్తం శక్యం అకర్తం శక్యం అనేదావా కర్తం శక్యం ఒక్కచోట మనకు ఈ దేహం వచ్చింది ఇది కర్మఫలం అర్థమవుతుంది ఇది ఎలా ఉన్నా కర్మఫలమే గతంలో చేసుకునేటువంటి దానికి ఈ దేహం ఇట్లా వచ్చింది ఇంతకన్నా మరో విధంగా ఉండేందుకు అవకాశం లేదు ఇంకా ఇంతకన్నా మరో విధంగా ఉండేటట్లయితే ఇట్లా ఎందుకు ఉంది కాబట్టి ఇది కర్మఫలం ఇది గుర్తిస్తున్నావు నువ్వు ఎవరిని గుర్తిస్తున్నావు తెలుసా కర్మఫలాన్ని కాదు కర్మఫలాన్ని గుర్తించడంలో కర్మఫల ప్రదాత ఈశ్వరుని గుర్తిస్తున్నావు యు రికగ్నైజ్ ఈశ్వర్ ఆ హియర్ నువ్వు ఈశ్వరుని ఎప్పుడైతే గుర్తించేసావో నాయన కర్మఫలాల్ని ఎట్లా వచ్చినా సరే వాటిని అంగీకరించడానికి నువ్వు సిద్ధమే నిత్యం సమచిత్తం ఇష్టానిష్టోపత్తి ఎంత అద్భుతంగా చెప్పిందో గీత పద్ముడవ అధ్యాయ నిత్యం చ సమచిత్తం నిత్యం చ సదా నిరంతరం కూడా నువ్వు ఆల్వేస్ సదా నిత్యం చ సమచిత్తం సమచిత్తం తుల్య చిత్త అంటే మనసు ఎప్పుడూ సమానంగా ఉండడం ఒడిదుడుకులు లేకుండా ఉండడం పొంగిపోవడం కృంగిపోవడం లేకుండా ఉండడం దుఃఖం లేకుండా ఉండడం ఇది క్వా శంకర అక్కడ వేస్తాడు ఎక్కడా అని ప్రశ్న వేస్తాడు కాబట్టి ఇష్టం ఏదో వాటి విషయంలో కానీ ఇష్టాని ఇష్టోపత్తిషు ఇష్టానం అనిష్టానం ఉపపత్తిషు కాబట్టి ఇష్టమైంది సంప్రాప్తించిన ఇష్టం కానిది వచ్చిన ఎంతవరకు పోతుంది తెలుసు అది ఈరోజు నీకు వ్యాపారంలో ఈ సంవత్సరం సంవత్సరాల ఆదాయంలో బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూస్తే ఐదు లక్షలు నీకు ఆదాయం వచ్చిన నెక్స్ట్ ఇయరు మూడు లక్షల నష్టం వచ్చిన తుల్యది ఇంకేమీ లేదు సమచిత్తత తుల్య సమచిత్తత కాబట్టి ఇష్ట అనిష్టానా ఊహతయ సంప్రాప్తయ తాసు వాటిలో సమచిత్తత నిత్యమేవ తుల్యచిత్తత నిత్యమేవ తుల్యచిత్తత నిత్యం చ సమచిత్తత్వం కాబట్టి ప్రశాంతమైనటువంటి స్థితి నీకు కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కర్మయోగంలో కీ పాయింట్ మీకు దొరికింది కర్మని ఏవో అధికారే కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది మా ఫలేషు అది మాత్రం భగవంతుడు తన దగ్గరే పెట్టుకున్నాడు ఎందుకని ఆయనే కర్మఫల ప్రదాత సర్వజ్ఞుడు కనుక సర్వజ్ఞుడైనటువంటి కర్మఫల ప్రదాత భగవంతుడి నుంచి వస్తుంది కనుక ఏది నీకు వచ్చినా నువ్వు ఎట్లా గ్రహిస్తావు ప్రసాదంగా ప్రసాదంగా గ్రహించాలి కదా కర్మఫలాన్ని కర్మని నైవేద్యం చేయాలి సింపుల్ ఈశ్వర కర్మ ఈశ్వర అర్పితం కొరకు నైనా మళ్ళీ సందేహం రాకూడదు మీకు నీ కర్మ ఈశ్వరుడికి ఎందుకురా ఏందిది కర్మ నీదే దౌర్భాగ్యం నీ కర్మలన్నీ ఈశ్వరుడికి ఎందుకు ఆయనకు అవసరమా సర్వజ్ఞుడికి కాదు నీ కర్మ నీదే నీ ఫలితం నీదే కానీ నువ్వు కర్మ చేసేటప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఈ కర్మ చేస్తున్నాను అని అంటే నేను ఉండవలసిన చోటే ఉన్నాను చేయవలసిన కర్మే చేస్తూ దీని వెనుక చట్టాలు ఉన్నాయి గత జన్మలో నేను చేసిన కర్మలున్నాయి ఆ కర్మల యొక్క ఫలితాలు ఉన్నవి కాబట్టి నా కూడా ఎవరు ఉండాలనో వాళ్లే ఉన్నారు నా దగ్గర ఏది ఉండాలనో అదే ఉంది ఇది ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు గనుక ఆయన దగ్గర నుంచి వచ్చింది గనక ఇది ప్రసాదం క్లియర్ ఇప్పుడు యోగి అయిపోతాడు వీడు ఏమి యోగి అంతే టీవీ యోగి కాదు నాయన కర్మయోగి కర్మయోగి కర్మ భయం అయిపోతుంది యోగం అంటే ఇటు పెట్టుకొని చండాల అర్జున యోగి కర్మ కవ్వన యోగు కర్మ కవ్వ చేస్తూ ఉండారు ఎట్లా చేస్తూ ఉండారు యోన కర్మ కవ్వ త్యక్ ఆత్మశుద్ధే అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ భగవద్గీత సంగం త్యక్ ఆత్మశుద్ధయే యోగిన కర్మ కు త్యక్ శుద్ధయే ఐదో అధ్యాయం కర్మ సన్యాసం మీకు ఉపదేశ సారం అయిపోయిన తర్వాత వస్తుంది ఫిఫ్త్ చాప్టర్ సరేనా కాబట్టి యోగిన యోగులు ఎవరైతే ఉన్నారో యోగులంటే కర్మయోగులు కర్మయోగులంటే కర్మల్ని నైవేద్యంగా సమర్పించి ఫలితాలని ప్రసాదంగా స్వీకరించేటువంటి కర్మయోగులు ఎవరైతే ఉన్నారో యోగిన కర్మ కురువంతి వాళ్ళు కర్మ చేస్తూ ఉన్నారు ఎట్లా తెలుసా సంగం త్యక్త్వా సంఘం అటాచ్మెంట్ లేకుండా దేంతో అటాచ్మెంట్ లేకుండా ఫలసంగా ఫలసంగం ఫలసంగం ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో కర్మ ఫలం ఏదైతే వస్తూ ఆ ఫలం విషయంలో సంగం త్యక్త్వా దాన్ని విడిచి విడిచిపెట్టి ఎందుకు విడిచిపెడతాడో తెలుసా డెఫినెట్గా వస్తుంది నేను ఎందుకు ఆలోచించేది కర్మ ఎప్పుడైతే నేను చేశానో ఫలితం వచ్చి తీరాలా వస్తుంది అది నా డ్యూటీ కాదు హీస్ డ్యూటీ హీస్ బౌండ్ టు డూ ఇట్ నా కర్మకు ఫలితం ఇవ్వాల్సినప్పుడు ఆయనే ఇస్తాడు నా పరిస్థితి ఏంటంటే ఆయన ఫలితం ఇచ్చినప్పుడు ఆయనకి రాగద్వేషాలు ఉన్నాయా ఆయనంటే ఇష్టము ఏనంటే కష్టము అనేటువంటి రాగద్వేషాలున్నాయా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చేది లేదు ఎవరికి ఎలా రావాలనో ఏ విధమైనటువంటి ఫలితం రావాలనో ఆ విధమైనటువంటి కర్మ ఫలితాన్ని ఆయన ఇచ్చేటప్పుడు నేను ఎట్లా తీసుకోవాలి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి కదా కర్మ ఫలం మీద దృష్టి ఉంటే అది వేరే విషయం ఫలం తక్వ అది సంగం తక్వ ఫలసాయ కాబట్టి ఫలసంగం లేదు నాకు ఆ ఫలం మీద దృష్టి లేదు కర్మ ఫలం మీద దృష్టి లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఆయన ఏదైనా ఇవ్వనే ఆయన ఆయన ఏదైనా ఇవ్వనే నేను ఉంటాను ఒకే విధంగా ఉంటాను పది లక్షల ఆదాయం వచ్చినా ఒక విధంగానే ఉంటాను రెండు లక్షల నష్టం వచ్చినా ఒక విధంగానే ఉంటాను ఎందుకో తెలుసా ఇది నాకు రాదగిలింది కనుక వచ్చింది ఈ ఫలితం ఇంతే ఇది డిసైడ్ చేసినటువంటి వాడు కర్మఫల ప్రదాత కర్మఫల ప్రదాత భగవంతుడే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు గనక ఎంత క్లియర్గా ఉందో చూడండి కాబట్టి ఫలం వచ్చినప్పుడు చెదరడు అలా చెదరకుండా ఎవడైతే ఉంటాడో వాడు కర్మయోగి ఇది ప్రసాదం ప్రసాదం అంటే ఏంటి ప్రసాదేతి ప్రసన్నత ఒక ట్రాంక్విలిటీ ఉంది వాడి దగ్గర ప్రసన్నస్య భావ ప్రసన్నత ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు ఏమయ్యా నీకు ఈ విధమైనటువంటి ఫలం వచ్చింది నువ్వు కష్టపడడం లేదే నీకేం బాధ అనిపించడం లేదు అది ఎంతో నాకేం బాధ అనిపించడం లేదు నాకు ఎందుకు బాధ అనిపించడం లేదు అది కర్మఫలం గనక మరి కర్మఫలం బాధిస్తుంది కదా నిన్ను ఎందుకు బాధిస్తుంది నన్ను అది ప్రసాదం గనక ప్రసాదం బాధించదు మొన్ననే కదా పోయింది ఉగాది ఉగాది పచ్చడి ఎట్లా ఉంది చాలా రుచికరంగా ఉందే తినలా చేదుగా ఉందని చెప్పి హే అన్నమా లే ప్రసన్నం అంత ప్రసన్నంగా తీసుకుంటాడు ఏది కర్మఫలాన్ని సపోజ్ నష్టము అది ఇది సరే సపోజ్ మనకు కావలసినటువంటి ఆత్మీయులు ప్రాణతుల్యమైనటువంటి వాళ్ళు చచ్చిపోయారు Hard truths, you need not believe, you should know. Hard truth. If you believe and believe, that's the same thing. It's the same thing. It's the same thing. This is knowledge. It's not a belief. It's not a belief. It's not a belief. If you believe it, then what does that mean? Why do you believe it? Why do you believe it? If you believe it, ఒకవేళ నేను దుఃఖిస్తాను ఆ వ్యక్తి బతుకుతాడు మనం దుఃఖిస్తే వ్యక్తులు బతికేటట్లయితే ఎంతమంది బతుకుతారు ఈ ప్రపంచంలో కాబట్టి ఏ సమయానికి ఎవరు ఎలా ఉంటారో మనం ఊహించలేము అవన్నీ కూడా కర్మ ఫలితాలు కాబట్టి అలా ప్రాణాలు పోయినప్పుడు కూడాను వ్యక్తి ప్రసాద మనస్తత్వంతోనే ఉంటాడు ఇది వ్యక్తుల్లో కనపడుతుంది అక్కడ తెలుస్తుంది కర్మయోగి ఓహో ఇతను కర్మయోగి అక్కడ తెలుస్తుంది ఏదో ఒక అస్పృశ్యుడిలో కూర్చొని ఆ రోజుల్లో నేను చెప్పేది ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక అస్పృశ్యుడిలో కూర్చొని సంకీర్తన చేస్తూ ఉంటే నరసింహెహత పరిగెత్తుకుంటూ ఎవరో వచ్చి నరసింహెహత చెవిలో చెప్పారని భార్య చచ్చిపోయింది చూడండి ఓ అని ఒక్కసారి ఓంకారం బలికి మళ్ళీ ఆ సంకీర్తన అట్లాగే కంటిన్యూ చేశాడు ఎందుకని సంకీర్తన ఆపితే వస్తుంది కర్మఫలం అక్కడ అంది తను చేయాల్సింది ఉంది ఎందుకని ఆమెకు భర్తగా ఉండాడు కనుక పోయి కర్మ చేయాలి చేస్తాడు ఈ భజన కార్యక్రమం పూర్తి చేసుకొని అడిగిపోయి చేశాడు కానీ తరువాత కానీ చేయలేదు ధ్యానానికి ఎందుకని ఏడవడం కానీ ఏం కానీ ఏం చేయలేదు ఎందుకని ప్రసాదానికి నేను ఎక్కడ ఏడుస్తాను పరమేశ్వరుడు నైనా ఇదిగో అని ఇస్తే ఎడస్థ తీసుకుంటావా మనం ఏ కర్మఫలమైన ప్రసాదమే కదా చిన్న విషయం కాదు అమేజింగ్ కర్మయోగం అనేది చిన్నది కాదు ఊరికే కర్మలు చేయి ఫలితాలు అది ఇట్లా కాదు ఇది జీవితంలో ఒక్కడేసారి మనకు కరెక్ట్ అండ్ డ్రాప్ అయిపోతుంది దుఃఖానికి బాగా ఆలోచించండి నాకేం కాంప్రమైజ్ కావద్దు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ఇది సత్యం ఆ సమయానికి అది జరగాల్సినట్టే జరిగింది కానీ ఇంకో రకంగా జరిగేందుకు అవకాశం లేదు అలా జరగడం వెనుక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలే చట్టాలు ఆ ధర్మ రూపంలో ఉండేటువంటి దైవం కాబట్టి దైవం ఇచ్చేటువంటి దాన్ని నేను ప్రసాదంగా అంగీకరించాల్సిందే కాని మరొక రకంగా అంగీకరించేందుకు అవకాశం లేదు క్లియర్ కాబట్టి ఈ ప్రశాంతత కర్మల మధ్యలో మనకు రావడం లేదు అని మీరు అనొచ్చు ఎందుకంటే ఈశ్వరార్పితం నిశయాకృతం ఈశ్వరార్పితం భగవంతుడికి ఈశ్వరాయ అర్పితం కర్మ కదా స్వామీజీ ఆ ప్రశాంతత రావడం లేదే మాకు కర్మల్ని భగవంతుడికి సమర్పించడం లేదు దీనికి ఒక్కటే కనెక్షన్ ఏంటో తెలుసా ఆలయంలో వస్తుందా లేదా ప్రశాంతత సిద్ధ తమాషా ఆలయానికి వెళ్ళాం ఆలయానికి వెళ్ళాను ఆయన భగవంతుడి దగ్గరికి ఏమన్నా వస్తుందా మనకు అక్కడ ఏమీ లేదు స్వామిని చూస్తున్నాం ప్రశాంత ఎవ్వరి ముఖమన్నా మీరు చూడండి పోయి టెస్ట్ చేయండి ఒకరోజు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు ఎందుక తెలుసా కర్మలు కర్మఫలాలు అక్కడ ఇంటర్ఫియర్ కావడం లేదు అక్కడ ఒక్కటే తెలుస్తూ ఉంది ఏంటో తెలుసా నువ్వు యూ రికగ్నైజ్ సంథింగ్ దేన్నో గుర్తిస్తూ ఉండవు అక్కడ ఏం గుర్తిస్తూ ఉండవు యువర్ రిలేషన్షిప్ ఆలయంలో జరిగేది అది మనకు తెలియకుండా జరుగుతుంది తెలుసుకుంటే భక్తులు భక్తుడు ఎవరో కాదు కర్మయోగే కర్మయోగే భక్తుడు ఇప్పుడు ఆశ్ర ఆలయానికి వెళ్లేటప్పటికి పరమేశ్వరుడిని చూచాం చూడగానే అనిపిస్తుంది హే భగవాన్ నువ్వు సృష్టికర్తవి నేను సృష్టింపబడ్డాను నువ్వు పోషకుడివి నేను పోషింపబడుతున్నా నువ్వు లయికర్తవి నేను రేపు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తా నా జీవితం నీ చేతుల్లోనే ఉంది అంతా నీ కృప భగవాన్ నీవు తప్ప రెండవది లేదు నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను కాబట్టి ఒక చెట్టును వదిలిపెట్టి ఆకు ఎట్లాగైతే దానికి బనుగడ ఉండదు సముద్రాన్ని వదిలిపెట్టి అలా ఏ విధంగా అయితే జీవించలేదో వేరుగా వచ్చి అట్లాగే నీకు వేరుగా నేను ఉండేటువంటి అవకాశమే లేదు లేదు ఇది మన మధ్య ఉండేటువంటి సంబంధం ఏమి సంబంధం ఇది ఎగ్జాక్ట్లీ నిత్య సంబంధం ఏంటిది ఆలయంలో ఉన్న నీ రిలేషన్షిప్ ఇదే ఇంటికెళ్ళినా నీ రిలేషన్షిప్ ఇదే సినిమాలో కూర్చున్న నీ రిలేషన్షిప్ ఇదే కాబట్టి భగవంతుడితో నీకు ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది నిత్య సంబంధం అది శాశ్వతమైనటువంటి సంబంధం దానికన్నా అన్యంగా ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అనిత్య సంబంధాలు నువ్వు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు తెంచుకోవాలంటే తెంచుకోవచ్చు సార్ అవి ఏమి శాశ్వతమైనటువంటివి కావు దేహంతో వచ్చినటువంటివి అవి దేహం పోతుంది కదా అవి కూడా పోతాయి ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి దేహంతో వచ్చింది సంబంధం ఈయన నాకు అన్నండి అన్నాను అనుకోండి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన ఒక వ్యక్తి ఆయన నాకు అన్నట్లు అయ్యాడు తెలుసా సంబంధంతో అయ్యాడు ఏమిటా సంబంధం ఆయన ఏ తల్లిదండ్రులకైతే పుట్టాడు నేను ఆ తల్లిదండ్రులకే పుట్టడం వల్ల ఆయనకన్నా పది సంవత్సరాల తర్వాత నేను పుట్టాను నాకు ఆయన అన్న అయ్యాడు ఇంకో పది సంవత్సరాల తర్వాత మరొక అతను పుట్టాడు అతను నాకు తమ్ముడు అయ్యాడు నైనా ఫల ఫ్ ఫల ఫల నో బియ్యం అసలు అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి ఆ సంబంధాలు అవి ఉండొచ్చు లేకుండా పోవచ్చు రేపు అతను చనిపోతాడు నాకెవరైతే నేను అన్నం అంటున్నానో అతను చనిపోయాడు ఇప్పుడు నాకు లేడు అతని సంబంధం పోయి ఎగిరిపోయింది నాకు ఎందుకు తెలుసా దేహంతో ఉండేటువంటి సంబంధం నాయనా ఆ దేహం పోయింది ఆ దేహానికి ఈ దేహానికి సంబంధం ఆ దేహం పోయింది ఈ దేహం ఉంది ఇంకా అది పోయినట్టే ఆ సంబంధం పోయినట్టే కాబట్టి అలకు అలకు మధ్య ఎప్పుడు సంబంధం లేదు సి పాయింట్ సముద్రంలో అల లేచింది ఇంకొక అల ఇది ఎత్తుగా మూడు అడుగులు ఇది ఒక అడుగే వచ్చింది అది పడిపోయింది ఇది పడిపోయింది దీనికి దానికి ఏమి సంబంధం ఎవరికి సంబంధం తెలుసా అలాకి సముద్రానికి సంబంధం అలాకి సముద్రానికి సంబంధం అలా లేచింది సముద్రంలోనే యథోవాయుమాని భూతాని జాయంతి అలా ఉంది సముద్రంలోనే ఈయన జాతాని జీవంతి అలా లయించిపోయింది ఎక్కడ సముద్రంలోనే యత్ ప్రయంతి అభిషంభిషంతి ఎవ్వని చేజనించ జగము ఎవరిని లోపల కాబట్టి అలకి సముద్రంతో సంబంధం కానీ అలకి మరొక అలతో సంబంధం కాదు ఆకుకు మరొక ఆకుతో సంబంధం లేదు అది రాలిపోతే అది రాలిపోద్ది పండుటాకాయ ఇది రాలిపోద్ది ఇది రాలిపోద్ది కానీ ఇది రాలకుండా ఉన్నంత వరకు దీనికి దేంతో సంబంధం అంటే ఆ ఆకు వల్ల కాదు ఇది పచ్చగా ఉండేది చెట్టు వల్ల పచ్చగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఉన్నానంటే పరమేశ్వరుడు కారణం భగవంతుడి కారణం ఆయన ఆధారం చేసుకొని నేను ఈ విధంగా ఉన్నా కాబట్టి నాకు మా తల్లికి సంబంధం ఉంది తల్లి బిడ్డల సంబంధం కానీ అనిత్య సంబంధం అనిత్య సంబంధం నా తండ్రికి నాకు సంబంధం ఉంది అనిత్య సంబంధం మా అన్నకి నాకు సంబంధం ఉంది మా తమ్ముడికి నాకు సంబంధం ఉంది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా సరే ఈ సంబంధాలన్నీ అనిత్యాలు కావు అని మీరు ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా ఎందుకని అనిత్యమయ్యే కానిదైతే ఎప్పుడూ ఉండాలా పోతా ఉన్నాయా లేవా కాబట్టి దేహాలతో వచ్చినటువంటి సంబంధాలు దేహాలతో పోతూ ఉన్నాయి ఇది దేహాలతో ఉండేటువంటి సంబంధం కాదు అందుకని అన్ని అనిత్య సంబంధాలే ఈ ప్రపంచంలో వాటిని వదులుకోమని చెప్పడం లేదు అనిత్య సంబంధాలని గుర్తిస్తే చాలు ఎందుకని ఆ సత్యాన్ని గుర్తించకపోవడం వల్ల రేపు వాళ్ళకి ఏం జరిగినా ఇప్పుడు దాని యాక్షన్ ఎంతవరకు ఉందో చూడండి ఇప్పుడు వరకు బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాము చూపెట్టాము మందులు ఇచ్చారు తీసుకువచ్చారు పడుకోనివ్వండి రెస్ట్ తీసుకొనిండి తర్వాత బాగుంటుంది ఉదయానికి అని చెప్పాడు అనుకోండి ఒకవేళ కాంపోజ్ లాంటి టాబ్లెట్ ఇస్తే ఆ రోగి నిద్రపోవచ్చు మనం నిద్రపో మనకేం జబ్బులేదు ఎందుకని సంబంధం నీకు నిత్య సంబంధం అదండి ఇదేంటిది డాక్టర్ చెప్పేసాడు అయిపోయింది టాబ్లెట్ వదిలేదు నిద్రపోతా నిద్రపోతా ఉంటే నువ్వు మేల్కొని ఏంటి మేల్కొని చేస్తావు అను క్షణం కర్మయోగం ఉపయోగపడుతుంది ప్రతి క్షణం ఉపయోగపడుతుంది మేల్కొని చేస్తావు ఎట్లా ఉంటుందో రేపు డాక్టర్ చెప్పినట్లుంటుందో లేదో లేకపోతే సీరియస్ అయిపోద్ది ఏమని సీరియస్ ఏవో అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా అలా తీసుకెళ్లాలంటే ఎట్లా పలానా ఫోన్ చేసి వాళ్ళని రెడీ చేసుకోవడం మంచిది ఎన్ని ఎన్ని ఇక్కడికి ఇది ప్రసాదం చూడండి తమాషా ఇది అనిత్య సంబంధం నువ్వు ఎంతైనా తల బాధకో ఉండదగితే ఉంటారు పోవాలనుకుంటే పోతారు టైం వచ్చినప్పుడు ఎవరు ఎవ్వరిని ఆపేటటువంటి ప్రశ్న లేనే లేదు కాబట్టి ఇవన్నీ అనిత్య సంబంధాలు ఉంటాయి అట్టు ఉంటాయి లేకుండా పోతాయి కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు నీకు ఏ విధమైనటువంటి నిత్య సంబంధం ఉందో క్లియర్ నువ్వు బయటొచ్చిన తర్వాత కూడా అదే సంబంధం నీకు ఉండాలా ఎవరితో నువ్వు మాట్లాడుతూ నీ కాంటాక్ట్స్ ఎట్లన్నా ఉండొచ్చు కానీ ఒకటే నీకు తెలియాలా నేను పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వాడిని క్లియరా నేనే కాదు నాతో మాట్లాడుతూ ఉండా వ్యక్తి ఇతను కూడా పరమేశ్వరుడు సంబంధించినవాడు అది తమాషా నాకు ఇతనికి ఉండేది అనిత్య సంబంధం నాకు ఆమెకు ఉండేది అనిత్య సంబంధం నాకు ఈ బిడ్డకి ఉండేది అనిత్య సంబంధం పరమేశ్వరుడితో నాకు ఉండేటువంటిది నిత్య సంబంధం ఇది ఎక్కడికి పోదు పరమేశ్వరుడితో నాకు ఉండేది ఇది ఉండాలన్నా ఉండదు అందువల్ల నాకు దుఃఖం తప్పదు కర్మయోగం అర్థం కాకపోవడం వల్ల దుఃఖం తప్పదు కాబట్టి హే భగవాన్ ఎవరు ఎవరికీ లేరు ప్రపంచంలో ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు కారు నాకు నువ్వు నీకు నేను ఈనాటి బంధము ఆ నాకు నువ్వు నీకు నేను ఏది అలాగే సముద్రం సముద్రానికి కదా బంధము క్షణమైన మరపురాణి మధురము అనుబంధము ఇక్కడ కర్మయోగి అవుతాడు భక్తుడు అయిపోతాడు క్షణమైనా మరుపు రాని కాబట్టి నువ్వు ఏ పనులన్నా చేస్తూ ఉండు కానీ నీ హృదయంలో మాత్రం ఇప్పుడు బజార్కి వెళ్ళావునాయన మార్కెట్కి ఏదో కొనురావాలని అక్కడ అన్నీ కొన్నామనుకోండి కొనేసిన తర్వాత ఏం చేస్తాం అక్కడ కావాల్సినవి చాలా ఉంటాయి వచ్చేస్తాం ఎక్కడికి వస్తాం అది పాయింట్ ఇంటికి వస్తాం ఎందుకని ఇది మన స్వస్థానం కాబట్టి ఈ ప్రపంచంలో నేను తిరుగుతూ ఉండిన ఇప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉన్నా గత జన్మల్లో చాలా చోట్ల తిరిగా ఇప్పుడు ఈ సంబంధాలు ఉన్నాయి గత జన్మల్లో అనేకమైనటువంటి సంబంధాలు నాకున్నాయి భగవాన్ కాబట్టి ఆ సంబంధాలన్నీ అనిత్య సంబంధాలు కనుక ఈరోజు లేకుండా పోయినాయి క్షణమైన మరపురాణి మధురము అనుబంధము ఈ చేదు ఇవన్నీ మధురము అనుబంధం నీతో ఉండేటువంటిది ఏదో అదే మధురమైనటువంటిది మధురాధిపతితో ఉండేటువంటి సంబంధం ఏదో అదే మధురమైనటువంటిది చేప వీడదు వదులుతుంది ఎందుకు వదలదని ప్రశ్నే చేపవీనీటిని వీడి బ్రతుక లేదు మనుగడైనా మరణమైన నీటిలోనే సర్వము నాకు నీకు నేను ఏ నాటి బో అది మనుగడైనా ఉన్నదా నీళ్లలోనే ఉండాలి చచ్చిందే నీళ్లలోనే చచ్చిపోవాలి ఎందుకని తన మనుగడకు ఆధారమైనటువంటి నీటిని ఒక్క క్షణం వదిలిపెట్టి చేప ఏ విధంగా అయితే ఉండలేదో ఏ భగవాన్ నా కళ్ళు చూస్తూ ఉన్నాయి కానీ ఇవి కూడా చూడలేనటువంటి రోజు ఒకటి ఉంటుంది ఆ రోజేదో నీకు తెలుసు నాకు తెలియదు ఎంతవరకు నా కర్మ ఫలం ఉందో అంతవరకే చూస్తాను ఆ తర్వాత నా కళ్ళు చూడలేవు ప్రతిదానికి పరిమితం ఉంది ఈ ప్రపంచంలో ఎంతవరకు తిరగగలనో ఈ ప్రపంచంలో ఎంతగా ఆలోచించగలనో ఇక్కడ కాబట్టి కాలం ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంది కాలం ముందుకు పోతూ ఉంటే నా జీవితం వెనక తిరిగిపోతూ ఉంది వీటన్నిటికీ నేను కాదు నీతో ఉండేటువంటి సంబంధమే నాకు కాబట్టి నా దేహం ఎట్లా అయిపోతూ ఉంది నాకు జబ్బు వచ్చింది ఏ దాని గురించి ఆలోచించే లాభం ఎందుకంటే దేహంతో సంబంధం పెట్టుకున్నాను దేహానికి వచ్చినటువంటి జబ్బుని నాదిగా భావించి నేను దుఃఖపడుతూ ఉన్నా కాబట్టి దేహంతో కాదు నాకు సంబంధం కాబట్టి దేహంతో ఉండేది అనిత్యమైనటువంటి సంబంధం ఎప్పుడైతే దేహంతో అనిత్యమైనటువంటి సంబంధము ఆ దేహానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఉండేటువంటి సంబంధం కూడా అనిత్యమే నీతో ఉండేటువంటి సంబంధం ఒక్కటే నిత్యమైనటువంటి సంబంధం అని తెలుసుకున్న తర్వాత నేను చేసేటువంటి కర్మలన్నీ కూడా నేను ఉండవలసిన చోటే ఉన్నాను చేయవలసిన పనే చేస్తూ ఉన్నాను నీకోసమే ఉన్నాను కనుక ఈశ్వరార్పిత నిశ్చయాకృతం ఫస్ట్ లైనే ఇంకా ఈశ్వర అర్పితం కాబట్టి కర్మలన్నీ కూడాను ఈశ్వరార్పితంగా ఉండాలి నెక్స్ట్ నెంబర్ టూ నిశ్చయాకృతం అర్జున నిశ్చయాకృతం అంటే నా ఇచ్చయా కృతం అది బాగా గుర్తుపెట్టుకోండి అవి విడదీస్తే మీకు క్లియర్గా అర్థం అవుతాయి ఇచ్చేయా కృతం అంటే కోరికతో చేసేది ఇచ్చాయా కోరికతో కృతం చేసేది నా ఇచ్చాయా కోరికతో చేసేటువంటిది కాదు అది స్వామీజీ కోరిక లేకపోతే అది టమాట ఫస్ట్ది అర్థమైతే మీతో అన్ని అర్థమైపోతాయి యన ఈ ప్రపంచంలో ఉండాలి అనుకున్నవి ఉంటాయి లేనివి లేకుండా పోతాయి ఉన్నవి ఎప్పుడు లేకుండా పోతాయో తెలియ కాబట్టి మనం ఉండాలి అనుకుంటాం కొన్ని అవి లేకుండా పోతాయి అవి వస్తువులు కావచ్చు పరిస్థితులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఉండాలనుకుంటే లేకుండా పోతారు కొందరిని మనం ఉండాలి అనుకుంటాం కానీ ఉండరు ఎవరైనా ఎవరైనా ఎవరిని ప్రేమించను గురువుని ప్రేమించిన అంతే ఆ గురువు మనకు ఆనందం కలిగింది ఆయన ఎప్పుడూ ఉండాలి శతాయుష్మాన్ నాకు ఎప్పుడు బోధిస్తూ ఉండాలి సపోజ్ ఆయన జీవితం అయిపోయింది అనుకోండి చేసేదేం లేదు అప్పుడు శిష్యుడిగా నీకు గనక ఆయన చెప్పిన వేదాంతం అర్థమై ఉంటే ప్రసాదంగా స్వీకరించడం తప్ప ఇంకొక మార్గమే లేదు ఎందుకని ఈ రోజు నా గురువు పోతూ ఉన్నాడు నేను ఇంకొక రోజు పోతాను ఈరోజు నా తల్లి పోతుంది నేను ఇంకొక రోజు పోతాను ఈరోజు నా బిడ్డ పోయాడు నా కళ్ళ బందు పుట్టినవాడు రేపు నేను పోతాను కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా పోతారు అనేటువంటిది కర్మ కర్మ ఫలానికి సంబంధించినటువంటి విషయము కర్మని ఏవధికార్హతే మా ఫలేషు కాబట్టి ఇక్కడ నా ఇచ్చాయాకృతం కోరికతో చేయడం కాదు అంటే ఇక్కడ కోరిక అంటే కర్మఫలం అని అర్థం నా ఇచ్ఛాయాకృతం కర్మఫలం కాబట్టి ఏదైతే కర్మఫలం ఉందో అది అనిత్యం గనక దాని మీద నీకు దృష్టిపోవాల్సినటువంటి అవసరం లేదు ఫలము నిష్ఫలం ఫలం నిష్ఫలం ఎందుకని కర్మకి ఏదైనా కర్మ ఫలితం వస్తుంది కానీ నువ్వు ఆశించేటువంటి నిత్యానందం వచ్చేందుకు అవకాశం లేదు కనుక కర్మ ఫలం సార్ అది కాబట్టి నేను ఫలాల కోసం చేసేది కాదు నా ఇచ్చయాకృతం ఇప్పుడు అర్థమైంది ఇచ్చయ అంటే కోరిక ఏ కోరిక కర్మఫలాలు కర్మఫలాలు ఏవి అనిత్యాలు మోక్షం కాదు మోక్షం కర్మఫలం కాదు ఇది మీ క్లియర్గా నేను లాస్ట్ వీకే చెప్పాను మోక్షం అనేది కర్మఫలం కాదు కర్మకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి నేను కర్మలు చేస్తున్నాను ఈ ప్రపంచంలో ఈ కర్మలకు ఫలితాలను నేను ఆశించడం లేదు ఎందుకు ఆశించడం లేదు ఈశ్వర అర్పితం ఈశ్వరాయ అర్పితం కర్మ నేను చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవంతుడికి నేను అర్పణ భావంతో చేస్తూ ఉన్నా అర్పణ భావం అంటే ఏంటి మన కర్మలు ఆయనకు అవసరమై కాదు రిపీట్ చేస్తున్నా నేను ఉండవలసిన చోట ఉన్నాను నేను చేయదగిన పనిలో నేను ఉన్నాను ఆ పనిని నేను ఈశ్వరార్పితంగా చేయడమే అంతే ఇంకేం లేదు భగవంతుని అర్చనగా చేయడమే కాబట్టి నా పూజా గదిలో నేను ఒక అర్చన చేస్తాను నేను చేయవలసిన పని చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను కనుక ఏవేవైతే చేయాలనో అవి నేను ధర్మబద్ధంగా చేస్తాను వెరీ క్లియర్గా ఉంది అర్థం కదా కాబట్టి అనుక్షణం కూడాను ఇంకా నన్ను అడిగితే పూజాగదులైనా సరే మనకన్నా డిస్ట్రాక్షన్ ఉండొచ్చేమో కానీ కర్మ ఫలాలు ఏంటో డిస్ట్రాక్షన్ ఉండదు బ్యూటిఫుల్ ఎందుకని నువ్వు కర్మ చేసేటప్పుడు ఈ కర్మ నేను చేయదగిందే ఎంత ఎంత ఫ్రీ అయిపోతాడంటే మనిషి కాబట్టి ఇది ధర్మం ఎట్లా కాబట్టి ధర్మధర్మాల విశ్లేషణ కాబట్టి ఇది ధర్మం ఇది నేను చేయాలి ఇలా ధర్మబద్ధంగా గనక నేను చేస్తే ధర్మరూపంలో ఉండేది దైవమే గనక దైవాన్ని నేను అర్చించినట్టుగా అవుతుంది కాబట్టి ఈ ప్రపంచమే పూజా మందిరం అవుతుంది ధర్మం ఏదైతే ఉందో ధర్మరూపంలో భగవంతులే ఉన్నాడు గనక ధర్మంగా నేను జీవించడంలో భగవద్ ఆరాధన నడిచిపోతూ ఉంది కాబట్టి ప్రపంచము అనేటువంటి ఈ మందిరంలో విశ్వమందిరంలో నేను పూజారినై ఉన్నాను లోకమే నీ కో పూజారినై నేనిలా లోకమే నీకోవెల ఇప్పుడు అర్థమైందే ఆ పాట అందంగా పాడుకుంటాం చాలా బాగుంది కిరవాణి రాగం కానీ రెండు రెండు టూ సెంటెన్సెస్ లోకమే నీకోవెల పూజారినై నీ లోకమే నీ కోలా పాడలేవు పాడలేవు మహామహులు రాయలేరు సాధ్యమయ్యే పని కాదు ఇది ఎందుకని ఇంత అర్థమైతే గానీ లోకమే నీ కోవిలనేది రాదు కాబట్టి భగవంతుడు ధర్మరూపంలో ఈ ప్రపంచంలో ఉండాలని నీకు అర్థమైతే ఈ లోకం ఉందో అది నీ కోవిల నీ యొక్క మందిరం భగవాన్ నువ్వు లేని తక్కడా పూజారినేనిలా కాబట్టి ఈ విశ్వమందిరంలో నేను పూజారై ఉన్నాను అక్కడైతే నేను పుష్పాలు వేస్తూ ఉన్నా ఇక్కడ ధర్మబద్ధంగా కర్మలు చేస్తూ ఉన్నా ధర్మబద్ధంగా కర్మలు చేస్తూ ఉన్నా కాబట్టి ఏ కర్మ చేసినా కూడాను ఒక పుష్పం భగవంతునికి వేసి ఓం శ్రీకృష్ణ యనమ కమలానాథ య అన్నప్పుడు ఎంత తృప్తి పొందుతూ ఓ పువ్వు తీసుకున్నావు పరమేశ్వరుడికి వేస్తూ ఉన్నావు అన్నామం చెప్తూ ఉన్నావు ఎంతో తృప్తి చెందుతున్నావు రెండో నామానికి పోతున్నావు అట్లాగే నిత్య జీవితంలో ఒక కర్మ చేస్తావు అంత తృప్తిని పొందుతావు ధర్మబద్ధంగా చేస్తావు గనక అది భగవంతునికి పుష్పార్చనగా ఉంది ఇక్కడ ఓం శ్రీకృష్ణాయన మహా అనడం ఎట్లాగైతే ఉందో ఆ కర్మలో నువ్వు ధర్మబద్ధంగా చేసినప్పుడు ఇక్కడ ఎంత తృప్తిని అయితే పొందుతావో ఎంత ప్రశాంతతనైతే పొందుతావో అదే అక్కడ కూడా పొందుతూ ఉన్నావు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసే ప్రతి కర్మల్లో ఎంతవరకు పోతుందంటే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా భగవంతునితో నీకు నిత్య సంబంధం జ్ఞాపకం వస్తూ ఉంటుంది అది పెరిగే కొద్దీ నీ కళ్ళబడి నీళ్లు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు దాహంగా ఉంది ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాను అది తాగేటప్పుడు నాకు అనిపిస్తుంది ఈ నీటి ఏమిటి నమస్తే వాయు కదా వాయుదేవుడికి నమస్కారం మరి వరుణదేవుడికి కాబట్టి నీళ్లు హెచ్టు ఇట్స్ ఎ ఫార్ములా ఎవరిది నిరము ప్రాణాధారము నీళ్లు లేకపోతే మనిషి బ్రతకలేడు ఇప్పుడు నాకట్లా ఉంది పరిస్థితి దాహం తీవ్రంగా ఉంది నీళ్లు లేకపోతే నేను బ్రతకే అవకాశం లేదు ఈ నీళ్లు కావాలి ఈ నీళ్ల రూపంలో ఎవరున్నారు ధర్మం ఉంది హెచ్ ఉంది రెండు పాలు హైడ్రోజన్ ఒక పాలు ఆక్సిజన్ కలిపితే ఈ నీరు రావాలి అనేది ఉంది ఇది ఎవరి ఫార్ములా మా ల్యాబరేటరీ కాదు సార్ వీటిని తయారు చేసే లాబొరేటరీ నాకు లేదు ఎందుకని నేను ఇటీవల పుట్టాను కానీ నీళ్లు మా తాతక తాతక తాతక తాతక తాతకూడ తాగాడు అప్పుడు కూడా నీళ్లున్నాయి కాబట్టి ఆ ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ఎవరిది పరమేశ్వరుడిది హే భగవాన్ నీవు ఈ నీళ్లు గనక తయారు చేయకపోతే నీరము ప్రాణాధారం గనక నా ప్రాణం నిలిచే అవకాశం లేదు కాబట్టి నా ప్రాణాన్ని నిలిపేటువంటిది నీళ్లు నీళ్లు జడం కదా జడం ప్రాణాన్ని నిలుపుతుందే నీవే ఆ ఫార్ములాలో ఉన్నావు గనక ధర్మరూపంలో నేను ఇలా బ్రతుకుతూ ఉన్నాను భగవాన్ అని గనక నీకు అనిపించిందంటే నీళ్లు లోపలికి పోతా కన్నీళ్ళు పైకి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అది భగవంతుడితో నీకు ఉండేటువంటి ఎక్స్టెస్ భగవంతుని యొక్క ధర్మాన్ని నువ్వు గుర్తించడం భగవంతుని యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తించడం ఆయన ఏ విధంగా ఉన్నాడు ఈ ప్రపంచం నువ్వు గుర్తిస్తూ పోవడం క్షణ క్షణానికి క్షణ క్షణానికి కాబట్టి నేను చేస్తున్నాను ఇచ్చా నేను అనుభవిస్తున్నాను నా ఇచ్చ నే చేస్తానంతే ప్రసాదం ఏదే వచ్చినా కూడాను నేను అనుభవిస్తాను కాబట్టి నా ఇచ్చయా కర్మ నిశ్చయాకృతం నిశ్చయాకృతం కర్మ ఇది బంధరహితమైనటువంటి కర్మ ఇచ్చయా కర్మ నిన్ను బంధిస్తదేమో గానీ నేర్మ కర్మ నిన్ను బంధించదు నా ఇచ్చయా కర్మ ఫలితం అంటావా నీకు రావాల్సింది వస్తుంది కైలాసంలో పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఆశీనుడై ప్రమాదగణాలకు అంతా కూడాను బోధ చేస్తూ ఉండేవాడు దక్షిణామూర్తి అంటే అదే కదా ఆ మోఘమైనటువంటి బోధ ప్రమాదగణాలంతా కూర్చొని వినేవాళ్ళు మహర్షులంతా వచ్చి కూర్చొని వినేవాళ్ళు కైలాసంలో ఇట్లా జరుగుతూ ఉండింది సాయంత్రం అయ్యేటప్పటికీ జరుగుతుంది కానీ మంచి ఎండాకాలం అనుకోండి ఎండ తీవ్రంగా ఉంటుంది కైలాసం అక్కడ కూడా వస్తుంది ఎండ మన మన ఎండాకాలం అక్కడ ఎండాకాలం కాకపోవచ్చు వర్షాలు చలి విపరీతంగా ఉంటుంది అది చలికాలం వింటర్ వింటర్ సీజన్ పాపం ఈ ఈ ఋషులు కూడా ముసలి వాళ్ళు కొద్ది కొద్దిగా చర్మాలు కప్పుకొని వచ్చేవాళ్ళు ఇంతా ఉంది పాపం ఇదంతా పార్వతీదేవి చూసింది ఇదే కదా సంసారం అంటే ఒక్కడు కూడా ఆలోచించాల ఏమిరా మనం ఇంత హాయిగా కూర్చొని ప్రశాంతంగా చల్లగా వింటూ ఉన్నామే చూడు పాపం అందులో పరమేశ్వరుడు కదా ఏం బట్టలు ఏమేమి లేకపోయినా ఆయనకి ఎంత చలిగా ఉంటుంది అని ఒక్కరు కూడా ఆలోచించరు ఎందుకని ఎవడి గొడవ వాడిదే ఈ ప్రపంచంలో ఎన్ని హాలోచన లైట్స్ అయ్యా పాపం ఎంత వేడిగా ఉందో అని ఒక్కరైనా ఆలోచించారా శృతి మందిరంలో ఒక్కరైనా ఆలోచించారా లే ఎందుకని చెప్తాడు కదా ఎట్లున్నా మనకెందుకు మనకు కావాల్సిందో ఆ బోధే కానీ ఆయన ఎట్లయిపోతే మనకేమనుకున్నా కానీ సపోజ్ నేనంట నాకే పెళ్ళయి ఉండింది అనుకోండి పెళ్ళి సన్యాసి అనుకోండి ఉండే చాలా మంది అప్పుడు ఆవిడెక్కడన్నా కూర్చొని ఉండదు అనుకోండి జనంలో ఆవిడ ఫీల్ అవుతుంది అయ్యో నా భర్త ఎంత కష్టపడుతున్నాడో కదా అదే సంసారం ఆ సంసారం కన్నా పట్టించుకోకుండా ఉండే ఇదే నయం సన్యాసమే నయం పాపం పార్వతీదేవి ఆలోచించింది చూడు పాపం ఎంత చలిలో చెప్తా ఉన్నాడో అంత బోధ వింటుండారు కానీ ఎవరు ఆలోచించలేదు అని అనుకుని ఆమెకు ఒకరోజు ఆలోచన వచ్చింది ఇదే కర్మయోగం తమాషా అనుకుంటే ఎంతసేపు ఉన్నాయి ఆయన శక్తి కదా పార్వతీదేవి అంతే ఊరికి అటు చూచింది సిమెంట్ బస్తాలు వచ్చి దిగిపోయినాయి ఇటు చూచింది బ్రిక్స్ అంతా వచ్చి దిగిపోయినాయి అయితే బ్రహ్మాండమైన హాలు అంటే మన శృతి మందిరానికి డబల్ అద్భుతమైన హాలు అంతా సెంట్రలైజ్ చేసేసింది నడుస్తూ ఉంది మరి అక్కడనే దగ్గరనే కదా వాళ్ళ హౌస్ శివుడు చూడలే శివుడు ఒక్కరోజు కూడా అడగల ఏం పార్వతి ఏం చేస్తున్నామని అడగల ఈవిడ ఉపయోగించి తన శక్తిని అంతా ఉపయోగించి ఆమె చెప్తే ఎంత పరిగెత్తుకుంటూ పోయి చేస్తున్నారు అందరూ చకచక చకచకచక్క అయిపోతా ఉంది చాలా మంచి క్వాలిటీ కూడా వస్తూ ఉంది క్వాలిటీ కంట్రోల్ వేరే వాళ్ళని పెట్టింది బ్యూటిఫుల్ అంత తయారైపోయింది ఒక్కరోజైనా సరే ఆ దారినే పోతాడు ఏది ఉపన్యాసం చె చెప్పడానికి ఆ దారినే ఇంటికి వస్తాడు కానీ ఒక్కరోజు కూడా అడగల ఏంటి పార్వతి ఇది ఏంటి అక్కడ ఎవరు కడుతున్నారు కట్టేది ఎవరు స్థలం మంది కదా ఎంక్రోచ్మెంటా ఏంటి విషయం ఒక్కరోజు అడగల బ్రహ్మాండంగా మరి పల్లె చూస్తూ పోతున్నాడు ప్రతిరోజు ప్రతిరోజు పరమేశ్వరుడు చూస్తూ పోతున్నాడు ఎందుకని తెలుసా ఆయన కంటపడకుండా ఏ పని చేయలేము ఈ ప్రపంచంలో ఎందుకని ఒకచోట ఉండేవాడు కాదు కదా అంతటా ఉండాడు కదా సరే బ్యూటిఫుల్గా తయారైపోయింది అప్పుడు బృహస్పతిని పిలిచింది బృహస్పతిని పిలిచి అంతా అయిపోయింది కరెంటు కరెంట్ అంతా కూడా సప్లై గిప్లై ఇచ్చేసి చూసుకున్నారు అంత టెస్ట్ ఏమయ్యా ఓకే అమ్మ ఇంకా స్టార్ట్ చేసేయచ్చు మనం అప్పుడు బృహస్పతిని పిలిచి లగ్నం అడిగింది బృహస్పతి కదా లగ్నండి కదా అయ్యా దేవగురు ఒక మంచి లగ్నం చూస్తే బాగుండు అని అన్నాడు దేనికి తల్లి ఇది అని అడిగాడు బృహస్పతి ఇదే ఆయన చెప్తున్నాడు కదా పాపం కాబట్టి ఈ తల్లిలో కూర్చొని చెప్తున్నాడు పరమేశ్వరుడు అందుకని ఆయన కోసం కట్టాను వీళ్ళు కూడా కూర్చొని హాయిగా వింటారు అన్ని కాలాలకి అనుకూలంగా కట్టాను ఎయిర్ కండిషన్డు పాపం ఆ పంచాంగం చూశాడు ఏమీ కుదరలా లగ్నం దొరకడం లేదు ముందు పంచాంగాలు చూశాడు లాభం లేదు నైన్టీన్ ఫార్టీ నుంచి ఇది ఒకటి ఉంది మళ్ళీ ఎప్పుడెప్పుడుంచో పంచాంగాలు తెచ్చి వాటికి వీటికి మూడేసి చెప్తారు పాపం వాళ్ళనే జ్యోతిష్కులు అంటారు పాపం ఈయన అందులో బుద్ధిశాలి కదా బృహస్పతి అంతా చూచాడు ఎక్కడ చూసినా కూడాను కుదరడం లేదు అప్పుడు అన్నాడు తల్లి ఈరోజు నన్ను పిలిచావు కదా లగ్నం ఎప్పుడు అని అడిగావు కదా మన సంప్రదాయంలో ప్రతి చోట ఉంది కదమ్మా పూజ క్షణ క్షణం అర్చనే కదా చూడండి ఒక బా బిల్డింగ్ కట్టాలంటే ముందు భూమి పూజ చేయాలా నేను పార్వతిని కదా నాకేమిటి అని చెప్పేసి స్టార్ట్ చేసేసా భూమి పూజ జరిగిందే రైట్ టైం కాదు అర్థమవుతుందే బిల్డింగ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి బాగా చూసాడు చూస్తే ఏం తల్లి నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా చెప్పు నాయన ఏవైతే పర్వాలేదు చెప్పు ఇంకేమైనా కావాలంటే కడతా ఉంటుంది ఎంతసేపటికి తన కర్మని ఏవో అధికారహే అధికారహతే మా ఫలేషు మా ఫలేశు మర్చిపోయింది అమ్మవారు ఏదైనా చేసేస్తాను నేను అని అనుకుంటుందే కానీ ఫలితం మన చేతిలో ఉందా లేదా అని లేదు లాస్ట్లో చెప్పాడు ఏం లేదు తల్లి నువ్వు అప్పుడే పిలిచి చెప్పుంటే నేను ఒక మంచి లగ్నం ఇచ్చి కదా ఆ లగ్నంలో భూమి పూజ చేసి స్టార్ట్ చేసేసి ఉండకూడదా ఏమమ్మా ఇట్లా చేసావే ఇప్పుడు ఏమంటావు బృహస్పతి అని ఏం లేదు దహనయోగ్యం ఉంది దానికి తెలుగులో ఏడవయా దహనం తల్లి తెలుగేను ఫైర్ యాక్సిడెంట్ ఉంది సరేనా ఏం చేసినా దాన్ని ఆపనేం ఇది అగ్నికి కాలిపోతుంది అంతే ఏది అమ్మవారు కట్టిన బిల్డింగ్ ఏం చేయాలి చెప్పండి పాపం చాలా దుఃఖం అయిపోయింది అయ్యో బృహస్పతి కారణం ఏంటి కారణం ఏం లేదమ్మా శని ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు అయితే ఎక్కడుండాలా ఆయన కనుక సెవెంత్ హౌస్లో కనుకుంటే ఇది దహనయోగ్యం లేదు ఇది కాలిపోదు కానీ ఫిఫ్త్ హౌస్లో ఉండాడు కాబట్టి ఏం చేయాలి ఏం చేయదు మరి నువ్వేమన్నా చెప్తావా నీకేమన్నా ఫ్రెండా నువ్వు ఆయన ఏమన్నా మోక్షధాముల మెంబర్సా నువ్వేమన్నా చెప్తావా లేదమ్మా ఆయనతో నేను పెట్టుకోను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎంతోమంది ఉండరు కానీ దేవతలు ఈ అగ్నిదేవుడు లాగా ఇది ఎవరు లేదు పైగా శని ముఖ్యంగా ఆఫీసర్ శని ఇప్పుడు ఆర్డర్స్ అక్కడి నుంచి వస్తాయి ఈతను ఎగ్జిక్యూషనే ఎవరు అగ్ని కాబట్టి అతను నా వల్లగా తల్లి నేను చెప్తే వినేవాడు కాదు ఆ శని కదా నేను అసలు ఎప్పుడు మందపల్లికి పోనే లేదు నాకు తెలియదమ్మ సరే ఆలోచించింది పాపం పోన్లే తల్లి ఇంకోసారి ఇంకోటి ఇంకోటి కడతాము కానీ ఇచ్చయాకృతం ఇచ్చయాకృతం కోరికతో కట్టింది కదా గుండె లాగతా ఉంది హృదయం సరే అయిపోయింది సరే రాత్రి ఆయన ఉపన్యాసం చెప్పేసి వచ్చాడు మామూలుగా శివుడు చపాతి వడ్డిస్తూ ఉంది అమ్మవారు తింటూ ఉన్నాడు ఏం బాగలేడు మళ్ళీ మళ్ళీ అడిగింది ఏంటండి ఈరోజు అట్లా ఉండాలని ఏం లేదు ఏం బాగా జరిగిందా లేదా కార్యక్రమం కార్యక్రమం ఎందుకు జరగదు పార్వతి చెప్తా ఉండడు మధ్యలో అడిగాడు అసలు నేను బాగున్నాను నేను బాగలేనట్టుగా నీకు కనపడుతున్నా దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు బాగలేవు ఏందో చెప్పు అని అడిగాడు ఈశ్వరుడు కదా సర్వజ్ఞ అప్పుడు అన్నది యథార్థం అండి ఏం లేదు మీరు ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు ఏం నువ్వు చెప్పలేదు కదా విషయం చెప్పేదైతే నువ్వు చెప్తావు కదా నువ్వు చెప్పలేదని ఏంటి అది చెప్పింది అయితే ఇప్పుడేమి ప్రవేశిస్తాం అట్లాగే అక్కడే చెప్తాను మైక్ బాగుంది అప్నా బాగుంది అన్నీ బాగున్నాయి శని సరిపోవడం లేదు సరేనా ఫిఫ్త్ హౌస్లో ఉండాడట ఆయన సెవెంత్ హౌస్లో పోవాలి పని పోడు ఈ కాబట్టి దీనికి దహనయోగం ఉండదని మన బృహస్పతి చెప్పాడు ఇది ఎట్టి పరిస్థితిలో కాలిపోద్దని ఇంత నేను ముచ్చబడి ముచ్చటపడి కడిగే కట్టాను ఇట్లయిపోయింది అలా ఇలా అని చెప్పేసి ఆమె బాధపడతా కొద్దిగా కన్నీళ్లు పెట్టుకోవడం ఆడవాళ్ళ దగ్గర పెద్ద టెక్నిక్ అది మగవాళ్ళతో పని జరగాలంటే కొద్దిగా ఆడ పోయి అన్నా ఏదన్నా అంటారు ఆ వచ్చినట్టుకు వస్తాయి కొద్దిగా అది కనుక మగవాడు చూశారంటే ఎంత పనన్నా చేస్తాడు సరేనా అది విషయం అందుకని ఆమె కూడా కొద్దిగా కళ్ళనీళ్ళు పెట్టుకొని అదే బాధపడుతున్నానండి అది ఏర్కో ఎందుకు బాధపడేది శనే కదా నేను ట్రై చేస్తా మీరా అవును చూడండి భార్యను తృప్తిపరచడానికి మహేశ్వరుడు వాడు శనేశ్వరుడిని ఎక్కడ చేస్తే సావాల ఇది నాయన కుటుంబం ఇద్దిదా కుటుంబం అంటే ఇద్దిదా సరే సిద్ధపడిపోయాడు అప్పుడు అవన్నది లేదండి అతను వినడట కదా వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అట్టు కదా మీ అంతటి వాళ్ళు అక్కడికి పోయి తీరా అతను అడిగి అతను కాదన్న తన తర్వాత రేపు పేపర్లు అన్నీ రాస్తే హెడ్లైన్స్ అంతా ఇదే ఉంటాయి పనికి మాలిన హెడ్లైన్స్ రేపంతా శనేశ్వరుడి చేతిలో చిత్తైన మహేశ్వరుడు రాస్తారు ఎందుకు వచ్చినా బాధ వద్దండి ఇదంతా కూడా నువ్వు ఇంకేం చేస్తావు నా కర్మ అట్లా అంటే అప్పుడు స్వామి చెప్పాడు లేదులే పార్వతి ఎవరీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్ రూల్స్ ఉంటాయి కానీ ప్రజలకే కాదు ప్రజల వరకు శుభ్రంగా ఉంటాయి పరిపాలకుల వరకు కాదు అయినా నాంతటి వాడిని పోయి అడిగేటప్పుడు శనేశ్వరుడు నేను అనుకోవడం లేదు ట్రై చేస్తాము ఒకవేళ కాదంటాడనుకో పోని నష్టమేముంది మనం ఏమైనా పెట్టుబడి పెట్టామేమన్నానా అని పాప ఎంతో చెప్పాడు ఏమోనండి నాకు బాధగా ఉంది మీకు మంచి పేరు వస్తే నాకు మంచి పేరు మీకు చెడ్డ పేరు వస్తే నాకు చెడ్డ పేరు మరి నన్ను అడుగు అడిగి కట్టచ్చు కదా అదిలే జరిగిపోయి సరే ఉదయాన్నే రెడీ అయ్యాడు ఆటో గీటో పిలిపించి ఎక్కాడు వేళొస్తాను పార్వతి అన్నాడు ఏమండి ఉండండి నా మనసంతా బాధగా ఉంది ఒకవేళ రే కాదు అన్నాడు అనుకోండి ఎవరు శని లేదు సార్ మనకొక రూలు వాళ్ళకొక రూలా రూల్స్ అంతా ఒకటిగానే ఉంటాయి అని అన్నాడు అనుకోండి అప్పుడు మళ్ళీ హెడ్లైన్స్ మారిపోతాయి అతను దీన్ని కాల్చేస్తాడు ఈ బిల్డింగ్ని అప్పుడు ఏమని చేస్తాడు తెలుసా మహాశక్తి శనేశ్వరుని చేతిలో చిత్తు అంట నన్ను మళ్ళీ నా మీద హెడ్లైన్స్ వస్తాయి అందుకని మీరు ఒక పని చేయండి అని ఏంటి ఒకవేళ కనుక అతను ఒప్పుకున్నాడా మీరు వచ్చేయండి మనం స్టార్ట్ చేసుకుంటాం ఇక్కడ బృహస్పతిని మళ్ళీ పిలిచి ఒకవేళ కనుక కాదన్నాడు అనుకోండి మీరు ఒకసారి అతనికి అవకాశం ఇవ్వకుండా మీరు నాకు ఫోన్ చేయండి చాలు సెల్ తీసుకున్నారనేది పెట్టుకోండి ఇప్పుడు ఎవరికి ఏది లేకపోయినా సెల్ ఉండాలి కదా నాకు కూడా ఉంది పెట్టుకోండి నాని సెల్ అదే ఆ సెల్లో నా సెల్కు ఒకసారి ఫోన్ చేయండి ఆమె చూడండి మీరు ఫోన్ చేయండి చాలు అంతే మీరేం చెప్పనవసరం లేదు మీ ఫోన్ నాకు వచ్చిందంటే అతను ఒప్పుకోలేదని అర్థం నేను దీన్ని తగలబెట్టేస్తాను అప్పుడేమిటో తెలుసా పార్వతి తయారు చేసినటువంటి బిల్డింగ్ని పార్వతే తగలబెట్టింది కానీ శనేశ్వ చోటుకు అవకాశం ఇవ్వలేదు రాస్తే అట్లా రాస్తారు ఏమి ఇచ్చయాకృతం ఇదంతా కాదు ఇచ్చయాకృతం కర్మ అని చెప్పింది సరే అట్లాగే అన్నాడు ఏమండీ చూసుకోండి ఛార్జ్ ఎట్లా ఉందో దాన్ని అది ఫుల్గా ఉంది నిన్నే వెయ్యి రూపాయలు వేయించాను తీరా పోయి అక్కడికి పోయినాడు మందపల్లికి శనేశ్వరుడు అంటే ఈయన పోయింది శనేశ్వరుడి దగ్గరికి దీప్యమానంగా ఉంది శనేశ్వరుడు హౌసు శనేశ్వరుడు చూసి ఇంద్ర ఇట్లా ఉంది ఏమిటంటే ఈశ్వరుడు వస్తూ ఉంటాడు వెంటనే వెళ్ళి పాదాల మీద పడి మహేశ్వర మీరు రావడం నన్ను పిలిస్తే వస్తాను కదా మీరెందుకు వచ్చారు ఏం లేదులే నాయన నీతో కొద్ది పనిపడింది అదే పనిపడితే నన్ను రమ్మన్నారు కానీ మీరు రావడం ఏంటి కైలాసం నుంచి మీరు వచ్చారా అయినా నా జన్మ ధన్యమైపోయింది ఎందుకని అందరూ చెబుతూ ఉంటారు కానీ నేను ఇప్పుడు చూడలేదు మిమ్మల్ని ఎందుకని చేయని ఎక్కడ పోతాడు మహేశ్వరి దగ్గరికి సరే ఏంటంటే ఏం ఇట్లా మీ అమ్మగారు కొద్దిగా ఇష్టపడి ఇచ్చయాకృతం నేచయాకృతం కాదు ఈశ్వరార్పితము కాదు ఇచ్చయాకృతం ఇట్లా బిల్డింగ్ కట్టింది ఆయన అది కూడా పాపం ఆమె ఆమె కోసమేం కాదు అందరూ వింటారు కదా ఈ చలికి ఇది ఇది బాగుంటుందని కట్టింది అయితే ఏమిటని ఏం లేదు నువ్వు ఫిఫ్త్ హౌస్లో ఉండావట బృహస్పతి చెప్పాడు నువ్వు సెవెంత్ హౌస్లో పోతే గాని ఇది ఉండదు లేకపోతే దగ్ధం కాబట్టి లగ్నం లేదన్నాడట ఆయన అందుకని నేను ఎందుకైనా మంచిది మన మన కదా శని కూడా మనోడు అవుతాడు అవసరమైతే మన శని కదా నేను పోయి ప్రయత్నం చేస్తాను అని వచ్చాను ఆయన ఇది అనేటప్పటికి ఈ శనేశ్వరుడు ఉబ్బిపోయి ఏందండి మళ్ళీ అదే రూ రూలు ఏది ఎవరి రూల్ హ్యాస్ ఎన్ ఎక్సెప్షన్ ఎవరికైనా సరే రూల్స్ కానీ మనకు కూడానా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళం మనకేమి రూల్సు కాబట్టి మీరు అడగడం అక్కడి నుంచి ఒక్కసారి ఫోన్ చేసి ఉండే నన్ను రమ్మంటే నేను వచ్చి ఉండేటువంటి వాడిని నేను మారిపోతాను ఇప్పుడే మారిపోతాను సాయంత్రం లోపలు మారిపోతాను రే అన్ని సర్దండ్రా ఏది ఫిఫ్త్ హౌస్లో నుంచి సెవెంత్ హౌస్లోకి అదే విష్ణుమూర్తి అయ్యి వేరుగా ఉండేది శివుడు కదా తట్టుకోలేకపోయాడు ఆనందాన్ని శివుడే కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా అంతే భార్య చెప్పిన విషయాన్ని చేసినప్పుడు భర్తకుండేటువంటి ఆనందం ఇంకా దాన్ని మాటలలో వర్ణించడానికి వీల్లేదు అనిర్వచనీయం ఇంకా ఆనందం అయిపోయింది ఆనందమైంది నాయన ఊరుకోడు శివుడితో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇది నాయనా నీకేం కావాలి నువ్వు కోరుకోవాలి ఇది ఎందుకు సార్ అక్కడ హాయిగా వచ్చేసి ఆవిడతో చెప్పేస్తే పోలా నాకేం కావాలి శని నేను నాకు ఏం అవసరం లేదు లేదా అయినా నాకు ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదు ఇంత ఆనందం కలిగిపోయింది కాబట్టి దీనికి నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా ఏం కావాలన్నా కోరుకో అని అప్పుడు శేనన్నాడు మహానుభావ నాకు అవసరం లేదు కానీ మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నా పరమశివుడు సాయం సంధ్యా సమయాన ప్రదోషకాల తాండవం చేస్తూ ఉంటే నటరాజస్వామిగా ఆ కైలాసములో నటరాజస్వామిగా ఆయన నాట్యం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడాల్సిందే కాని చెప్పనలివి కాదని అందరు చెప్పుకునేవాళ్ళు కానీ నేను శనిశ్వరుని కదా నేను మా అక్కడికి రాలేను శని ప్రవేశించలేడు అందువల్ల నేను ఎప్పుడూ చూడలేదు ఒకవేళ మీకే మీరేమనుకోకపోతే ఒక రెండు అడుగులు అట్లేస్తే రెండు అడుగులు డాన్స్ డ్యాన్స్ ప్రదోషకాలతాండవం అసలు ఈయన అడగక ముందే ఆయన వేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరమశివుడు ఎట్లున్నాడంటే ఆయన ఆనందం ఏను అడగన అవసరం లేనే ముందు వెయ్యాలని ఉన్నాడు దారిలో వేస్తాడో ఏమో కూడా నాకు తెలియదు ఈ లోపల ఎప్పుడైతే అనుకూలమైనటువంటి కోరిక కోరాడో నాయనా ఏం పర్వాలేదు నాయన అటు కూర్చో వేస్తాను అని నిలబడ్డాడు ఇప్పుడు భజనలు చేయాలనుకోండి మనకు తబడాకి ఇవలా ఉండాలి కదా ప్రదోషకాల తాండవం చేయాలి అనుకుంటే ధమరకం ఉండాలి కదా ధమరకం ఉంటేనే కదా ఆడతాడా అంతే డమరకాన్ని ఆయనే మోగించాడు ఏంది అది ఇంకేంది సార్ సెల్ ఫోన్ డమరకం మోగించాడు నృత్యం చేస్తూ ఉన్నాడు కొద్దిసేపడేడు బాగా అలిసిపోయాడు చెమట పట్టిపోయింది శని అన్నాడు చాలు మహాత్మా చాలు చాలు చెమట పట్టింది కొద్ది కాఫీ తాగుతారా ఏం నేను అక్కడ తాగుతాను ఎందుకని ఆవిడ చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది నా అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆటో ఎక్కి వస్తూ ఉన్నాడు శివుడు ఈ లోపల ఈ సెల్ ఫోను మోగింది అక్కడ ఓహో బృహస్పతి అప్పుడే చెప్పాడు ఇతను చాలా స్ట్రిక్ టాఫీసర్ అని ఎవరిని శనే కాబట్టి ఒప్పుకున్నట్లేదు ఫోన్ చేసేసాడు అని తగలబెట్టేసింది అగ్నిదేవుని పిలిచింది కమాన్ క్షణాల్లో తగలబెట్టీ ఆయన వచ్చేటప్పటికే ఉండకూడదు మొత్తం తగలబడిపోయి ఓ పెద్ద అక్కడంతా బూడిదే కుప్పబడిపోయాడు అది స్వామి తిరిగి వచ్చాడు ఏమన్నా తప్పు వచ్చామా వాడిని అడుగుతున్నాడు ఆటోవాడిని ఏరా మనం రైడ్ రైట్ వేలోనే వచ్చామా ఇక్కడ బిల్డింగ్ ఉండాలి నేను లేదు స్వామి కరెక్టే అయిగ చెట్లు కూడా అయ్యే అదే ఇక్కడే బిల్డింగ్ ఉన్నది కానీ అదేందో బూడిద ఉంది అక్కడ ఏందో తీరా వచ్చిన తర్వాత ఏమంటే సారీ అండి మిమ్మల్ని అనవసరంగా పంపించి నేను అనవసరంగా ఏంటి పార్వతి ఏం జరిగింది ఏమిటని ఏం లేదు మీరు ఫోన్ చేశారు కదా నేను తగలబెట్టేశాను ఓ అసలు ఆ ఒప్పుకున్నాడు శని ఒప్పుకున్నాడా ఒప్పుకుంటే మీరు ఎందుకు చేశారు ఫోన్ అని ఫోను కాదు అది అది ప్రదోషకాల తాండవం కాబట్టి నేను దాన్ని మోగించాను నువ్వు అనుకున్నావు అని ఎందుకో తెలుసా ఈశ్వర సంకల్పంలో లేనిది నువ్వు చేయాలనుకున్నా చేయలేవు ఎప్పుడు సరేనా కాబట్టి ఎప్పుడైతే కర్మ ఫలితాల మీద ఇప్పుడు అదే గనక నేను ఇక్కడ ఉన్నాను సరే మంచిది అమ్మవారికి వచ్చింది అమ్మవారిని అనడం కాదు మీరు ఊరుకోండి నైనా నాకు పళ్ళు కూడతాయి ఆమె మహాతల్లి మనం ఈ గ్రహించడానికి ఇవన్నీ కూడాను కాబట్టి ఆమె ఏం చేసి ఉండాలంటే సరే వచ్చింది ఆలోచన పరమేశ్వరుడు ముందు పెట్టాలి ఈశ్వరార్పితం ఈశ్వరార్పితం కర్మ నా ఇచ్చయాకృతం కాబట్టి నేను చేసేస్తాను ఆయనకి చెప్పకుండానే చేస్తాను అంతా అయిన తర్వాత చెప్తాను ఓహో భేష్ పార్వతి నువ్వు ఇలా చేశావని భగవంతుడు అనాలి ఈ కర్మ ఫలితాల మీద ఉండేటువంటి దృష్టిని చదురా వాటి వల్ల చెడిపోయింది నా ఇచ్చయా కృతం ఎందుకో తెలుసా నువ్వు ఎంత కష్టపడి ఎన్ని కర్మలు చేసిన నీది కానిది నీకు లేనిది రమ్మరాదు నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు నీది అయినది నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు ఉండే వాటిని పొమ్మనకు మరి లేని వీరమ్మనకు ఒకటి రెండవది రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధించవు నిశ్చయకృతం ఎది వచ్చిన ఎలా వచ్చిన ఏది వచ్చిన ఎలా వచ్చినా నీకది ప్రసాదము ఏ కర్మము నాకు ఏది ఫలము ఎరిగిన వారెవరూ చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరూ ఏ కర్మము నకు ఏది పలము ఎరిగిన వార్యవ రూ ఈశ్వరార్పితం కృతం అక్కడికైంది నాయన ఇంకేం కావాలి చిత్తశోధకము ముక్తి సాధకం కాబట్టి ఈశ్వరాయ అర్పితం కర్మ నా ఇచ్ఛయాకృతం కర్మ చిత్తశోధకం భవతి ముక్తి సాధకం ముక్తే సాధకం భవతి కాబట్టి అది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది కర్మలు బంధిస్తాయి కానీ ఇది మాత్రం బంధించే అవకాశం లేదు ఆ ఫోర్ పాయింట్స్ ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం ఈ వారం ఈశ్వరార్పితం నిశ్చయాకృతం అయింది చిత్తశోకం ముక్తి సాధకం నెక్స్ట్ క్లాస్ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యూ సా శా శా